ఓకే వేరే ప్రార్థన చేద్దాం సోద్రం ప్రభా పరిశుద్ర గొప్ప దేవ సర్వశక్తి మంతడానికి వందాలేసయ్య అబ్రహాం మిశాక్ యాకబుల గొప్ప దేవ అబ్రహాం నిశాఖ యాకూలో కేసాని ప్రభావ ఈ యొక్క మరణ భూస్థాపన పునరుద్ధారా మందరి జీవితంలో నెరవేర్చి అమలు అబ్రహాం సంతానంగా మార్చిన గొప్ప దేవ పరిశుద్ర కృపమైన నీకే వందన్నాలేసయ్యా నీకే కృపజ్ఞత ఆసక్తి అర్చించుకున్నాయి సమస్త ఘనత మహిమ ప్రభావములు మహాతేజస్సు మహేశ్వరుడు మీ యుగంలో నీకే కళ్ళు రాక నా దేవ నా ప్రభా ఈ ప్రభావ తను మీకు సన్నికి ప్రభావ దీని వంతా మీరు మమ్మల్ని కాచి కాపాడన్నారు మీ సన్నిలో మమ్మల్ని నిలబెట్టుకున్న తండ్రి నీకు వనాలిసయ ఆయన ఈశ్వరు తండ్రి పాటలదారు మీరు మా ఇంపన్న ప్రభావ వాక్యం దారి మాట్లాడండి మీకు పరిశుభత్మ అభిషేకం అందరినీ నింపనే ప్రభావ ఈ వాక్యం సత్యం మీ గ్రహించలేగనా మా ఆత్మీ ప్రభావ మమ్మల్ని ఇంకా ఆత్మలోత నడిపించండి రానబిడ్డ త్వరగా మీరు నడిపించండి ఆయన ప్రతి ఆటంకాలను కొట్టివేసి ప్రభావా ఇక మీటింగ్ అంతట్లో మీరే ఆధిపత్యం నడిపించి ఇక నూతన అభిషేకం అందరికి అనుగ్రహించి నడిపించమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థించినాం తండ్రి ఆమె నేను ఒక పాట పాడతానన్నా ఈరోజు ప్రాక్టీస్ చేస్తే పాట పాడాలని ఆశపడుతున్నాను పాడుతున్నాను మహాగనుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు మహాగనుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు కృపా సంపూర్ణమీ మా మద్యలో నివసించుటాన్యాయమ నను పరిశుద్ధ పరచుట నిధర్మ కృపా సత్య సంపూర్ణమయ్యలో నివసించుటాన్యాయమ నను ప పరచుటి ధర్మ మహాగనుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు మహాగనుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు వినయ ముగలవారికి తగిన సమయములో హెచ్చించువాడవని వినయ ముగలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలచియుందును పవిత్రతతో నీవు వాడు పాత్రనై నేనుండుటకై నీళ్ళ చిందును పవిత్రతతో హల్లెలుయా ఎస్ స్తోత్రమయ హల్లెల్లు ఎస్ అయ్యా నికే స్తోత్రమయ మహాగనుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు మహాగనుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివాసించువాడవు దీన మనస్సు గలవారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని దీన మనస్సు గలవారికే ృద్ధిగా కృపను దయచే యువాడవని నిల సజీవ సాక్షి నై కాను మూకా సజీవ సాక్షి నై కాను మల్లేసై యా స్తోత్రమయ్యా హల్లే ఎసయ్యా నీకే స్తోత్రమయ్యా మహాగనుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు మహో హాగనుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడువు శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవని శోధింపబడు మార్గము చూపించి తప్పించు వాడవని నా సిల్వమోయచు నీ సిల్వనీడను అంతము వరకు నా na siluvamo yunu na siluvamo yuchu ni siluvaniidanu vi శ్రమించను అంతము వరకు హల్లేయ ఎస్ అయ్యానికే స్తోత్రమయ్యా హల్లేలుయ్యా ఎస్ అయ్యానికే స్తోత్రమయ్యా మహాగనుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు మహాగనుడవు మహో ఉన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా నను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా కృపా సత్య సంపూర్ణమై మా मध्य निवसुट न्यायमा नु पुद्ध परचुटे धर्म महागणु महोन्न పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు మహాగనుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు తండ్రి మీకు వంగనాలు నైనా సర్వోన్నతుడవు దేవ మీకే స్తోత్రాలుసయ్య ప్రవ్వ ఈ యొక్క గడిషణ మీరు మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా సజ్జలిఖలు పెట్టేందుకు మీకు ఎంతో వందనాలు తండ్రి ప్రవ్వ మీ సన్నిధిలో కడుపుటారు తండ్రి ఓ ప్రభావ వెయ్యి దినంల కంటే ఎంతో శ్రేష్టం అనే దావిడు కరుడు కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు అవునైనా అటువంటి ఆశా ఉత్సాహాన్ని మీరు మాకు అనుగ్రహించుకున్నందుకు మీకు వందనాలి దానికి తగిన సమయం కూడా ఇస్తున్నందుకు మీకు వందనాలి ప్రభావ ఇటువంటి సమయం ఎంతో పొందలేకపోతున్నారు నేను ఎందుకంటే ప్రభావ ఈ సెక్యులర్ వర్ల్డ్ ఆ రీతిగా మనుషులన్నీ తన మీ చెద్దగా రానియకుండా అడ్డగిస్తుంది నాయన కానీ మా హృదయం మటుకు ప్రభావ మా యొక్క ఆత్మలు మటుకు దూషిస్తున్నాయి ప్రభావ మీ సన్నిధికి రావాలని ఆశ పడుతున్నాయి ప్రభావ నీటి వాగుల కొరకు దుక్కు మా హృదయాలు ఎంతో ఆశతో ఉన్నాయి ప్రభావ మీ గురించి మీ యొక్క వాక్యం వినాలా బలపడాలని ప్రభావ మీ యొక్క వాక్యం లేకపోతే ప్రభావ ఆ విశ్వాసంలో ఊరికేనే పడిపోతుంటాం ప్రభావ మీ మీద ఆధారపడడం మారిపోతుంటాం ప్రభావ ఎప్పుడైతే మీ మీద మా ఆధారపడం మారిపోతామో ఈ లోకంలో కొట్టుకొని పోతాం అది తుదొక మరణం వరకు దారితీసిన వాక్యం చదువుతుంటారు కాబట్టి మేము బ్రతకాల సజీవులుగా ఉండి మీ క్రియలను ప్రకటించాలంటే సంపూర్ణంగా మీ మీద మేము ఆధారపడం నేర్చుకోవాలా అటువంటి భాగ్యాన్ని ఓ ప్రభా మాకందరికీ అనుగ్రహించి మీరే మహిబమని క్రీస్తు పురుషుధ నామాభించి త్రిమూర్తికి రాసిన మొదటి పత్రిక కూడా త్రిమూర్తికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇందులో నుంచి కొన్ని ముఖ్యమైన వాక్యాలు ఉదయకాలం ధ్యానిస్తా నా పర్సనల్ స్టడీలో ఎందుకంటే పౌలు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు తిమోతికి ఎన్నో ఐడియాస్ ఇచ్చాడు సేవా జీవితానికి సంబంధించిన విషయాలు వాటికి సంబంధించిన విషయాలు ఇక్కడ కొన్ని రాయబడ్డాయి అన్నట్టు కాబట్టి తిమోతి రచన పత్రిక చూసినప్పుడు తిమోతికి యాక్చువల్ గా అనారోగ్యం ఉంటుంది తిమోతికి కడుపు నొప్పి కూడా ఉంటుంది అయితే అటువంటి పరిస్థితుల్లో కూడా తిమోతి సేవ చేస్తూ ఉంటాడు కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ నొప్పి ఎక్కువ కావడం వలన పాపం బాధపడతూ ఉంటాడు అటువంటి స్థితిలో పౌలు తనకి తనతో మాట్లాడుతుంటాడు పౌలు కూడా ఉంటాడు తన తన శరీరంలో ఒక ముళ్ళు ఉందనే అతను కూడా హెచ్చరిస్తూ ఉంటాడు ఇప్పుడు సేవా జీవితంలో మనకందరికీ ఏదో ఒక బలీనతలు ఉంటాయి కానీ అవి ఎందుకు పెడతాడు అది అది సైతాను రిప్రజెంటేటివ్ అని కూడా వాక్యం ఉంటుంది అక్కడ ఎందుకు దేవుడు పర్మిట్ చేసినని కూడా ఉంటాడు పౌలు నా కృప నీకు చాలు అన్నాడు నా శరీరంలో సైతాను యొక్క అనుచ వాడి యొక్క వాడి దూతలాగా ఉంది ఆ యొక్క ముళ్ళంటడు అంటే అనేకుల శరీరాలలో ఎందుకు ఇటువంటి బలినతలు ఉంటాయి మనము ఈ విషయాన్ని జ్ఞాపకం తీసుకుంటారు పర్ఫెక్ట్ హెల్త్ అనేది ఉండదు నువ్వు ఎంత జిమ్కు ఎంత పర్ఫెక్ట్ యోగాలు చేసినా ఎంత మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తిన్నా పర్ఫెక్ట్ హెల్త్ ఉండదు ఎందుకంటే ఎప్పుడైతే ఆదమ వాళ్ళు పాపం చేసింద్రో పర్ఫెక్ట్ హెల్త్ పోయింది అక్కడ అక్కడి నుంచి ఈ వైరస్లు బ్యాక్టీరియాలన్నీ యాక్టివేట్ అయిపోయినాయి అవన్నీ భూమిలోనే ఉంటాయి కదా ఎంతమంది తెలుసు వైరస్లు బ్యాక్టీరియాలు అన్ని భూమిలో ఉంటాయి భూమిలో ఉంటాయి దాని తర్వాత నీళ్ళలో ఉంటాయి దాని తర్వాత గాలిలో ఉంటాయి కాబట్టి మనము ఎక్కడ అడుగు పెడితే అక్కడ అవి ఉంటాయి కానీ ఒకప్పుడు వాటికి యాక్టివేషన్ లేదు ఎందుకంటే సమస్తాన్ని సృష్టించిన వాడు మన ప్రభు కానీ వాటికి వాటికి వాటిని ఆజ్ఞపించండి దేవుడు ఎంతవరకు ఆయన ఆజ్ఞ ప్రకారంగా జీవిస్తారో అంతవరకు వాటిని ఆ తన ఆధీనంలోనే పెట్టుకున్నాడు కానీ వాటికి అధికారం ఇవ్వలేదు ఎప్పుడు కూడా మనుషులని పోయి హింసించండి శ్రమ పెట్టండి అని వాటికి అధికారం ఇవ్వలేదు కానీ ఆదమ్మ పాపం వలన అది అక్కడ స్టార్ట్ అయిపోయింది దాని తర్వాత పిసల్పిల్ల జీవితాలలో కూడా స్టార్ట్ అయినట్టు మనము ఆ పర్వతం సీనాయ పర్వతం దగ్గర చూస్తాం అన్నట్టు వాల్ దేవుని యొక్క అగే ఆజ్ఞలను అతిక్రమించారు కాబట్టి అక్కడి నుండి స్టార్ట్ అయిపోయినాయి తెగుళ్ళు ఫస్ట్ తెగుళ్ళు మనం అక్కడ చూస్తాం ఎక్కడ ఐగుప్తులు ఆయుగుప్తు తర్వాత అన్యులకి తెగుళ్ళు వచ్చినట్లు అక్కడ చూస్తాం కానీ దేవుడు బిడ్డలం కూడా పట్టింది తెగుళ్ళు అనేది మనం సీనాయ పర్వతం దగ్గర చూస్తున్నాం అక్కడి నుంచి ఈ రోజు వరకు కూడా ఇవి ఉంటాయి అన్నట్టు తెగుళ్ళు కాబట్టి కొన్నిసార్లు ఇవి వాక్యాలు మనం ధ్యానిస్తామంటే కొంచెం కష్టకరంగా ఉంటుంది కానీ మనం సహించాల వాటిని ఎందుకంటే ఇక్కడ ఒకటి ఉంది మన రక్షకుడు దేవుని యొక్కయో మొదటి వచనంలో చూస్తున్నాడు మొదటి అధ్యయన మొదటి వచనం మన రక్షకుడైన దేవుని యొక్కయో మన నిరీక్షణ అయిన క్రీస్తు ఏస్ యొక్క ఆజ్ఞ ప్రకారము క్రీస్తు ఏస్ యొక్క అపోస్తైన పౌలు కాబట్టి పౌలే ఈ పత్రిక రాసిననేసి చెప్తున్నాడు ఆయన అపోస్తుడు అని చెప్పుకుంటున్నాడు విశ్వాసం పెట్టిన నిజమైన కుమారుడు తిమూతికి శుభమని చెప్పి ఆయనది చాలా మంది అనుకుంటారు నిజమైన కుమారుడు అంటే బయాలజికల్ సర్న్ అనుకుంటారు ఎందుకంటే పౌలు పెళ్లి చేసుకోలేదు చూడండి ఎవరు నిజమైన కుమారుడు ఎవరు నిజం కాని కుమారుడు నీ గర్భంలో పుట్టినవాడు నిజమైన కుమారుడు కాదన్న వాక్యం ఇది వాక్య చెప్తుందన్నట్టు బట్టే నిజమైన కుమారుడు పుడతాడు ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి నిజమైన కుమారుడు ఎవరు కుమార్తెలు ఎవరంటే విశ్వాసం వలన పుట్టిన వాళ్ళే కాబట్టి నిజమైన కుమారుడు తిమోతికి శుభమని చెప్పి వ్రాయనది తండ్రైన దేవుని మన ప్రభు ఏసు రెండు యొక్క ఉపయోగ కనికలను సమాధానంలో మీకు కలిగునే మనము ఈ విషయము జ్ఞాపకం చేసుకోవాల మనము ఆశీర్వచనం ఇస్తప్పుడు ఏ రీతిగా ఆశీర్వచనం అవి ఒక్కొక్క చర్చలో ఒక్కొక్క రీతికి కనిపిస్తూ ఉంటాయి కానీ దేంట్లో మనం తప్పులు లెక్క పెట్టడానికి ఎందుకంటే ప్రతి మనం చూస్తుంటాం పౌలే తన పత్రికలలో ప్రతి పత్రిక ఇది ఈ ఆశీర్వచనాలు పలుకుతా ఇక్కడ చూస్తున్న తండ్రి అయినా దేవునిండి మన పరమైన ఏ శ్రీ క్రిస్తు నుండి కృపయ్యో పరికరమైన సమాధానం మీకు కలుగునుగాక కొన్ని చర్చస్లో పరిశుధాత్మ అన్యోన్య సహవాసం మీకు కలుగునుగాక అంటుంటాడు కానీ మనకి సంపూర్ణంగా ఈ పౌలు పత్రికలన్నీ రాసినాక చివరి పత్రికకు వచ్చేటప్పటికి ఏమంటాడంటే ఏసుక్రీస్తు కృపా సమాధానం మీకు కలుగునుగాక అంటాడు అంతవరకు తండ్రి పరిశుధాత్మ అని వాడుతూ ఉంటాడు ఆ ఉచారణ కానీ చివరికి వచ్చేప్పటికీ పత్రికలకి ఏసుక్రీస్ నామం అంటాడు అంటే అంతవరకు పట్టింది అనేది అన్ని ఏసు అని తెలుసుకోవడానికి అందుకు మనము ఏసుక్రీస్ యొక్క కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడని అంటాం కాబట్టి అది నేర్చుకుంటాం మనం మనం కూడా నేర్చుకుంటూనే ఉన్నాం గ్రాడ్యువల్ గా పర్శుతాత్ముడు మనకి నేర్పిస్తూనే ఉంటాడు మనము దానికి అతనికి సమర్పించుకున్నప్పుడు కాబట్టి ఇక్కడ నాలుగో వచనంలో విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగినవిగా కనుక వాటిని లక్ష్య పెట్టవద్దు ఇది నేను దీని గురించి ధ్యానించాలనుకుంటున్నాను అయితే దేవుని వాక్యానికి సంబంధించినవి లేక వివా విశ్వాసానికి సంబంధించినవి విధమ వివాదములు ఉంటాయి మనకి ఈరోజు మన మన బ్రదర్ సిస్టర్స్లో కూడా ఈ బోధాలు ఉంటాయి కదా ఒక బ్రదర్ బోధ ఇంకొక బ్రదర్ కి పడదు ఒక సిస్టర్ బోధ ఇంకో సిస్టర్కి పడదు ఒక బ్రదర్ బోధ ఇంకో సిస్టర్కి పడదు ఇక్కడ ఉంది వాక్యం కానీ ఇక్కడ ఏముందంటే అవి సబ అటువంటి రావడం ఎందుకంటే ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడము ఒకరిని ఒకరు దైవికమైన జ్ఞానంలో అభివృద్ధి పొందడం మంచిదే ఒకరికి బుద్ధి వాక్యము ఒకరికి బోధించట కృపవరలు అన్ని రకాల కానీ ఇక్కడ ఆ విశ్వాస సంబంధమైన వాటితో కాక దేవుని ఏర్పాటుతో కూడా కలుగుతాయి వివాదం అని చెప్తుంది అక్కడ చూడండి విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగినది కనుక వాటిని లక్ష్య ఇది చాలా కష్టతరం ఎందుకంటే మనము ప్రకృతి సహజంగా ఉంటాం కాబట్టి వాటిని లక్ష్య ఉంటాం కానీ నువ్వు ఎప్పుడైతే ఆత్మస్వరూపీగా తయారవుతుంటావో నువ్వు అటువంటి లక్ష్య నీ గురించి ఎవడేమనుకుంటే ఏంది నిజంగా నీలో తప్పు ఉందనేసి వరని చెప్పిననుకో వాడు మంచి స్నేహితుడు అన్నట్టు నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాడు అసలైన స్నేహితుడు ఎందుకంటే నీలో ఉన్న పొరపాట్లు తపలన్నీ చూపిస్తుండు కదా మంచి స్నేహితుడు ఏం చేస్తాడు నిన్ను పొగుడుతూ ఉంటాడు నీలో నీ గొప్పతనాలు చూపిస్తూ ఉంటాడు కానీ క్రిటికల్ ఫ్రెండ్ అంటాం క్రిటికల్ ఫ్రెండ్స్ అంటే ఎప్పుడు నాలో తప్పు లెక్క పెట్టేవాడు వాడిని నువ్వు శత్రులాగా చూస్తున్నావు కానీ వాడే అసలైన ఫ్రెండ్ అంటుంది ఎందుకంటే నీలో ఉన్న తప్పులన్నీ వాడు దివారాత్రంలో గమనిస్తా ఉన్నాడు నువ్వు ఎప్పుడు తప్పు చేస్తావా అని వాడు ఎదురు చూస్తూ ఉంటాడు నీ ఉద్యోగ స్థలంలో కావచ్చు నీ కుటుంబంలో కావచ్చు ఇంకెక్కడైనా కావచ్చు మళ్ళీ వాడే అసలైన స్నేహితుడు నీకు ఎందుకంటే నీలో తప్పులన్నీ చూపిస్తూ ఉంటుంటే నువ్వు తెలివిగా వాటన్నిటినీ సరి ఉంటావు కానీ మంచి స్నేహితుడు ఏం చేస్తాడు నువ్వు చాలా మంచోనివి బ్రదర్ నువ్వు చాలా మంచోని బ్రదర్ నువ్వు చాలా బాగా బ్రదర్ నిన్ను పొగుడుతూ ఉంటాడు కానీ నీలోని తప్పుదాలు చూపించాడు వాడు అటువంటి ఫ్రెండ్షిప్ ఉండి కూడా నీకేం లాభం చెప్ కాబట్టి వివాదములతోనే సంబంధము కలిగినవి కనుక వాటిని లక్ష్య పెట్టద్దు నీ లైఫ్లో అయితే నాకొకటి నేను ఈరోజు మీకు ధ్యానిస్తున్నాకేమంటే దేవునికి ఇటువంటి వాళ్ళు ఇష్టం లేదన్నట్టు ప్రతిసారి వాడి మీద వీని మీద వాడి మీద వీని మీద కంప్లైంట్ చేసేవాళ్ళంటే దేవునికి ఇష్టం లేదు ప్రతిసారి నిరుత్సాహపడేవాడిని కూడా వాడుకోలేడు అయినా సేవలో నీకు నిరుత్సాహం ఉంటే నువ్వు ఎట్లా సేవ చేయగలవు ఈ వాక్యం అక్కడే ఉంటుంది నేను చూపిస్తాను కాబట్టి ఐదో వస్తుంది ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయం నుండి చూడండి ఇది చాలా ముఖ్యమైనది నువ్వు ఏ వ్యక్తి గురించి నువ్వు ఆలోచిస్తున్నా ఏ వ్యక్తితో నువ్వు మాట్లాడుతున్నా ఏ బ్రదర్ సిస్టర్స్ ఎవరన్నా బయటి వాడే లోపడి వాడే కావచ్చు రక్షింపబడ్డ వాడే ఈ ఉపదేశానుసారం నేర్చుకోండి ఇప్పుడు మనం నేర్చుకోలేదు ఐదో వచ్చిన పవిత్ర హృదయం నుండి మంచి మనసాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసం నుండి ప్రేమ నీకు ఉండాలి ఇది ఎందుకంటే నీ జీవితంలో నీ సేవలో అద్భుతాలు ఎందుకు జరగబట్టే ఇటువంటి కొన్ని అడ్డంకులు ఉన్నాయి నువ్వు అనుకుంటున్నావు విశ్వాసం ఉంది అది అటువంటి ప్రేమను తీసుకొస్తలేదు నా విశ్వాసం పవిత్ర హృదయము మంచి మనసాక్షి నిష్కపటమైన విశ్వాసం అందరికి ఉండాలా ఇప్పుడు ఒకప్పుడైతే నాకు ఉంటే ఇంకొం ఉంటుంది అంటే ఉండదు నీకుంది కదా నువ్వు ప్రాక్టీస్ చేయాల అది ప్రాక్టీస్ చేయనంత వరకు నువ్వు ప్రతిసారి వాడి మీద వీని మీదనే కంప్లైంట్ చేస్తూ ఇది కంప్లైంట్కి సంబంధించింది ఇది యాక్చువల్గా వాక్యం అంతా ఆరో వర్షంలో అదే ఉంటుంది కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనాను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకువాటినను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశపులై ఉండగోని నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి ఆర్గ్యుమెంట్స్ పనికిరాని అన్ని అన్నట్టు వాక్యానుసారమైన కావన్నట్టు ఈ ఆర్గ్యుమెంట్స్ అయితే ఎవరిని నేను వ్యక్తిగతంగా హెచ్చరించలేని ఈ వాక్యం ఏం చెప్తుందంటే సంఘంలో దేవుని బిడవల మధ్యలో దుష్ట శక్తులు దూరి ఈ రీతిగా చేస్తూ ఉంటాయి ఎందుకంటే వాడు డైరెక్ట్గా నీకు కనిపిస్తే నువ్వు వాడు నీకు కనిపించాడు వాడు దెబ్బతిన్నాడు కదా వాడి నిందిటి మీద వాడు గటసర్పం ఒక పెద్ద దూత ఆ యుద్ధంలో ఓడిపోయి తల మీద పెద్ద గాయమైంది మికాల దూత కదితో కొడితే ఆ కడ్గమంతో కొడితే వాడి మొహం అంతా ఇట్లా కట్టైపోయి అక్కడి నుంచి ఘట సర్పంలాగా పడి ఎర్రగా ఉంటుంది వాడి మొహం శరీరం అంతా ఘట అంటే డ్రాగన్ అంట కదా ఇంగ్లీష్లో డ్రాగన్స్ ఉన్నాయి నిజంగా వండి అని చెప్పిండు బైబిల్లో ఉంది వాక్యం ప్రకణ గ్రంథంలో ఉంది ఘట అని వాడు అక్కడి నుంచి పడవేయబడ్డు వాడికి రెక్కలు ఉంటాయి ఒకప్పుడు దూత కదా వాళ్ళ దూత అక్కడి నుంచి పడవేయబడ్డప్పుడు ఘట సర్పంలాగా తరింది తోక ఉంది రెక్కలు అది పెద్దగా పొడుగు ఉంది దాని నోట్లకి వెళ్ళి పిచ్చి పిచ్చి అన్ని కక్తూ ఉంటుంది అది ప్రకటన గం పన్నెండు అది ఏందేందో కక్కుతా ఉంటుంది అది పాయిజన్స్ కక్తూ ఉంటుంది దాని నోట్ల నుంచి ఆ పాయిజన్స్ కక్కినప్పుడు అందులో పడిపోయినారనుకో మనుషులు దాంతో కొట్టుకొని పోతా ఉంటారు గొప్ప అక్కడ చూస్తాం ఆ వాక్యం పౌలు తన గురించే మాట్లాడుతున్నాడు అక్కడ ఏమని ఎనిమిదవ అష్టంలో అయినను శ్రీమంతులకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును ఆవిదేయులకును భక్తిహీనులకును వాపిస్టులకును అపవిత్రులకును మతదూషకులకును పితృహంతకులకును మాతృ హంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును హితబోధకు విరోధైన వాడు మరి ఎవడనను ఉడినడలా అట్టి వానికి నియమింపబడను కానీ చూడండి ధర్మశాస్త్రం ఎవరు రాయబడింది ధర్మశాస్త్రం అందుకే ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళు ఎవరంటే వీటి ఉంటారనంది వాక్యం వాడికి జీవితాంతము వాణిసత్వమే అన్నట్టు అందుకు అటువంటి అటువంటి గుంపులకు ధర్మశాస్త్రం హెచ్చరిస్తుంది నీకు నువ్వు చేయకుండా ఉంటే నీ నీవు కాపాడబడతావని కానీ ధర్మశాస్త్రం రక్షించదనుంది రక్షించేవాడు వేసుకురావు ఒక్కడే ధర్మశాస్త్రం ఏమి ఏమైనా చెప్తుంది నువ్వు పాపం చేస్తున్నావని నీతి మంత్రునికి నియమింపబడలేదు లేదని ఎరి ఎవడైనా ఎరిగి ధర్మ ధర్మానుకూలముగా దానిని ఉపయోగించేలా ధర్మశాస్త్రం మేలైనది కానీ మనం ఎరుగుతాము కాబట్టి ఆయన గురించి ఆయన చెప్పుకుంటుంది ఇప్పుడు ఒకప్పుడు ఆయన ఎట్లుండని మళ్ళా ధర్మశాస్త్రాన్ని వింబడించిన వాడని పన్నెండవ వచనంలో పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను తెలియక అవిశ్వాసం వలన గనుక కనికరింపబడి మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు చేసినందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికంగా విస్తరించెను ఆయనకు తెలుసు ఆయన రక్షణ పొందక ముందు క్రైస్తవులను ఎంతగా హింసించడో జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఇందులో కానీ అప్పుడు ఆయనకు ప్రకటించలే సత్యం అదే సత్యం అనుకున్నాడు అందుకే యోహాన్సు వార్తలు చూస్తాం ఆ తాను ఇతలను చంపినప్పుడు దేవుని సేవనే చేస్తున్నాడు అనుకుంటాడు వాడు కానీ మనకు తెలియదు అది దేవుని సేవ కదా దయ్యం సేవ తెలియక కాబట్టి ఎప్పుడైతే ఆయన తెలుసుకుంటూ ఆ సత్యాన్ని ఆయన ఎంతగా క్రైస్తవుని హింసించి స్టెఫెన్ మారణాన్ని ఆమోదించిండు కాబట్టి దానికి మించి నేను సేవ చేయాలా ఎంతమందిని నేను చంపిననో దానికి మించి నేను ఎక్కువ సేవ చేయాలని లైఫ్ అంతా సేవ చేసుకోండి ఆయన ఇంకా తెల్లారి పెళ్లి పెళ్లి కూడా చేసుకోండి మేము క్రిస్కిల్ పేరు ఆయన పెళ్లి చేసుకోకుండా పెళ్లి క్యాన్సిల్ చేసుకొని సేవ చేసండి అందుకే పౌల సేవ విధానం విశేషమైన అద్భుతాలు జరుగుతాయి పౌలు సేవలో మీరు ఎప్పుడైనా చదువుతో తెలుస్తాయి తక్కినవన్నీ ఎట్లా నువ్వు సేవ చేయాలా అనేది ఆ అక్కడ చెప్పబడిన వాక్యం పదిహేను వర్షంలో కేసులో తప్ప ఎవ్వరు పాపాలను క్షమించ శిక్షించాలి రక్షించలేరు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు దాని పద్దెనిమిదవ వచనం చూడండి నాకు మరుడవైన తిమోతి నీవు విశ్వాసమును మంచి మనసాఖ్యు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములా చెప్పున ఈ మంచి పోరాటము పోరాడవాలని వాటిని బట్టి ఈ ఆజ్ఞని నీకు అప్పగించాను ఎట్లా నీ విశ్వాసాన్ని నువ్వు ఎట్లా మంచి పోరాటం పోరాడాలా అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపం చేయబడ్ ఏ కంప్లైంట్ చేయొద్దు నువ్వు ఎవ్వడి మీద కంప్లైంట్ చేయొద్దు నీ దగ్గర ఎటువంటి వాడని ఉండొచ్చు అయినా కానీ నువ్వు అందరితోని సమాధానపడి వెళ్ళిపోతూనే ఉండాలా అటువంటి వాడు అందుకే నీకు నిన్ను తిరస్కరించే వాళ్ళు నీ గురించి తప్పులుగా మాట్లాడేవాడు ఉన్నాడంటే నీకే మంచిది కదా నిజంగా నువ్వు తప్పులు చేసినావా లేదా నీకే తెలుస్తుంది కదా మన సాక్షి నువ్వు అంత ఇప్పుడు క్రైస్తవ జీవితంలో అందరూ ఏమనుకుంటాడు అంత కరెక్ట్గానే మనం అనుకుంటాను మన అంత కరెక్ట్గా ఉంటే వాడు దివరాత్రులు మన సవతుల మీద ఎందుకు నేరలు మోపుతున్నాడు దేవుని సన్నిధిలో అపవాది మన మీద ఎందుకు నేరలు మోపుతున్నాడు దేవుని సన్నిధిలో నువ్వు మంచిగా ఉంటే మనం అందరం అట్లనే అనుకుంటాం కదా మంచిగా అనుకుంటాం కాబట్టి మరి అటువంటి మనసాక్షి లేకపోతే ఏమవుతుంది పంతొమ్మిదవ వర్షంలో అట్టి మనసాక్షిని కొందరు త్రోసి వేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు ఇదొకపు యాత్రలో ఓడ లీవే మీ జీవితం ఓడని సాదోషంగా ఉంది అందులో ఏసుప్రభు ఉన్నాడు కానీ ఆ ఓడ బదలైపోయిన వాణి వల్ల నీ జీవితం ఉందంటే ఇంకెక్కడ పోతావు నీ గమ్యమే లేదన్నది ఇరవై వర్షంలో ఉంది తిమ్మోతి దగ్గర ఎటువంటి వాళ్ళు ఎటువంటి టైప్ ఆఫ్ మనుషులు తిమోతి హెచ్చరిస్తున్నాడు వారిలో హుమేన్ అయ్యును హుమేన్ అయ్యును ఉన్నారు వీరు దూషింపకుండా శిక్షింపబడ్డకై మీరు నేను సాతానుకు అప్పగించి తిని ఇది నేను చాలా సంవత్సరాల క్రితం ధ్యానించిన వాక్యం కొంచెం కష్టం నేను ఇది ఎప్పుడు రిలీజ్ చేయలే బయటికి చెప్పలే ఎంతగా చెప్పిన ఎంత ప్రయాసపడినను విని వాడిని అంట నువ్వు సైతానికి ఇక్కడ వాక్యం కానీ నేనైతే ఎవ్వరిని చేయను నేను ఎవ్వరిని అప్పగించాను లైఫ్ తీర్మానించుకునే నేను ఎటువంటి వాడైనా కానీ ఎందుకంటే ఇది ఎంత పవర్ఫుల్ వాక్యం అంటే నీ నోట్లకి వెళ్ళి ఈ వాక్యం వస్తే పలాని వ్యక్తి ఖచ్చితంగా సైతానికి కట్టంలోకి వెళ్ళిపోతాడు నువ్వు ఎట్టి పసులో ఉచ్చరించదు ఎందుకంటే నీ సేవ దానికి సంబంధించి అది మనకి బహు దూరం అవును కాక నువ్వు అట్లా ప్రార్థన చేసుకోవాల నేను ఎట్టి ఫస్ట్లో ఎవరిని సైతానికి అప్పగించను ఊహించండి మీరు కొంతసేపు అది సాధ్యమా నువ్వు ఒక వ్యక్తిని సైతానికి అప్పగించచ్చు అనుంది వాక్యం అనుకుంటే ఓ వ్యక్తిని సైతం చేతకి వెళ్ళి గుంజుకోవచ్చు కూడా ఆపోజిట్ డైరెక్షన్ల కొన్నిసార్లు వాక్యాలు ఎంత మనని డిస్టర్బ్ చేసి పడేస్తాయంటే చూడండి యోహాన్సు వార్త ఇరవయ అధ్యాయం యోహాన్సు వార్త ఇరవై అధ్యాయము ఇరవై మూడవ వచ్చనం అనుకుంటారు విహాంస వార్త ఇరవై అవ అధ్యాయము చదవండి చూడండి మీరు ఎవరి పాపంలు క్షమించరో అవి వారికి క్షమిపబడను ఎవరి పాపములు మీరు నిలిచిండనితురో అవి నిలిచిండని వార్త చెప్పాను ఎప్పుడు తెలుసా పర్శుదాత్మని పొందినడి అని చెప్పినాక ఇరవై రెండవ ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరుశాత్మను పొందుడి మీరు ఎవరి పాపములు క్షమితురో అవి వారికి క్షమిపబడను ఎవరి పాపములు మీలో నిలిచని తరో అవి నిలిచిండినని వారితో చెప్పండి చెప్పండి ఇప్పుడు నీ సేవలో నువ్వు పాపాలు క్షమించగలవా ఎవరి అన్నా ఇక్కడ ఉంది వాక్యం ఏ చర్చలు చెప్పలేరు ఏ పాస్టర్ చెప్పలేడు ఇది వాక్యం నాకు తెలుసు డిస్టర్బ్ అయిపోతాడు వాడి దగ్గరికి అందరూ వెళ్ళిపోతారు ఈ పాస్టర్ అబద్ధాలు చెప్తున్నానే కానీ ఇప్పుడు ఉంది వాక్యం శిష్యులకి ఇచ్చాండు అధికారం పాపములు క్షమించే అధికారం చెప్పండి ఎందుకు ఇస్తాడు చెప్పండి కొంతమంది ఏమంటారు లేదు బ్రదర్ వాళ్ళు కేవలం ఆ పన్నెండు మందికే ఇచ్చిండు బ్రదర్ అంటే ఎవరు ఇష్టర్బ్ అయినట్టు వాళ్ళు వాడుకుంటున్నట్టు వాక్యం కానీ మనం మనకు ఒకసారి ధ్యానించాలి కదా ఎందుకు ఇట్లా చెప్పిండు ప్రభు శిష్యులకి మీరు ఎవరి పాపంలో క్షమించారో అవి వారికి క్షమింపడినాను నేను ప్రార్థన చేస్తా చాలా మందికి కరోనా పేషెంట్స్ చనిపోయే టైంలో వాళ్ళ చెవు దగ్గర ఫోన్ పెడితే ప్రభావ వీరి పాపంలో క్షమించినైనా అని ప్రార్థన చేస్తా దాని తర్వాత ఖచ్చితంగా ఎందుకంటే ఆ ఫైనల్ మినిట్ వరకు దేవుడు అతని ప్రాణం మీద పెట్టింది ఎందుకంటే వాడి పాపంలో క్షమించబడాలనేసి మళ్ళీ చెప్పండి ఇది మనం చేయగలమా ఇది నువ్వు చేయాలంటే నువ్వు ప్రతిసారి వాడి మీద వీని మీద వాడి మీద వీని మీద సనుగుతావంటే నీకు అంత పవర్ ఇస్తాడా దేవుడు నువ్వు ప్రార్థన చేస్తే వాడి పాపంలు క్షమించబడతాయా దేవుడికి ఇష్టం ఉండదు కంప్లైంట్ చేసిన మీద కంప్లైంట్ చేశారు కదా మీరియం ఇష్టం ఉండేనా ఎంబ్రేలు కంప్లైంట్ చేశారు మోసం మీద ఏమైంది వాళ్ళ పరిస్థితి దేవుని బిడ్డల మీద ఎంతమంది కంప్లైంట్స్ చేశారు కంప్లైంట్ చేసినాడు ఎవరు అడ్రస్ లేకుండా పోయి కాబట్టి రెండు పాయింట్స్ నేను ఈరోజు ఈ అధ్యయంలోకి వెళ్ళి నేర్చుకుంటున్నా ఏంటంటే మనకందరికీ కూడా శ్రమలు ఇక్కడ ఉన్నాయి ఆపాదం ప్రతిసారి అందరు స్వీకరించాలనేసి నేను ఎప్పుడు అనుకోను నాకు కూడా ఎన్నో రిజెక్షన్స్ ఉంటాయి లైఫ్లో రకరకాల ప్రాంతాల్లో పోతా ఉంటాము రిజెక్షన్స్ ఉంటాయి రిజెక్షన్స్ ఉన్నాయనేసి నేను నిరుసాహపడను ఎందుకంటే నిరుత్సాహంలో ఉంటే నన్ను వాడుకోడు దేవుడి సేవకు నిరుత్సాహంలో ఉన్నవాడిని ఎవరిని వాడుకోడు దేవుడి సేవకు కాబట్టి దేని విషయంలో నిరుసాహపడం నాకు తిండి ఉన్నా లేకున్నా నేను మటుకు నిరుత్సాహపడను ఎందుకంటే నిరుత్సాహంలో ఉన్నవానికి విశ్వాసం ఉండదు అది నీ చేతిలారా తెచ్చుకున్న నిరుత్సాహమా లేక ఎవడన్నా కల్పించిందా అది నువ్వు పరిశీలించాలా అది ఎట్లయిందైనా కానీ ఎవడన్నా కల్పించినా నీ ను నువ్వు ను నువ్వు నిరుత్సాహపడ్డావు అంటే నేను నువ్వు వాడకూడదు త్రిమూతికి అదే హెచ్చరిస్తున్నాడు నువ్వు ఎవరి గురించి కంప్లైంట్ చేయకు వారిలో అనేక మంది కంప్లైంట్ చేసి సంహార చేత సంహరించబడని చదవమా మనము కొనులాల్సిన పత్రికలో మొదటి పత్రికలో ఎంతోమంది కంప్లైంట్ చేసిన వాళ్ళు లెక్క నాకు తెలియదు బహుశా అనుకుంటాం మూడు వేల మంది ఏముంది అక్కడ సస్పెండ్ ఉన్నారు ఒకటే రోజు కంప్లైంట్ చేసిన అందుకే మనము కంప్లైంట్ చేయొద్దు ఎవరికి కంప్లైంట్ చేయద్దు ఎవరి మీద ఎవరికి కంప్లైంట్ చేయండి నేను వాడు ఇట్లా బ్రదర్ వీడిట్లా బ్రదర్ వాళ్ళు ఇట్లా బ్రదర్ ఆ బ్రదర్ ఇట్లా బ్రదర్ ఇట్లా బ్రదర్ నాకు అట్లా చేసింది బ్రదర్ నీకు బ్రదర్ ఇప్పుడు సడన్లీ నేను మీతో ఫోన్ లో ఉంటా టక్కునే మీరు కట్ చేశారు అనుకోండి నాకు మీ మీద అనుమానం వస్తా ఎందుకు బ్రదర్ కట్ చేసింది నాకు అన్నది మొబైల్ ఫోన్ ప్రాబ్లం ఉండొచ్చు టెలిఫోని ప్రాబ్లం ఉండొచ్చు అయ్యే సర్వీస్ ప్రొవైడర్ ప్రాబ్లం ఉండొచ్చు నీ బ్యాటరీ ప్రాబ్లం ఉండొచ్చు సిగ్నల్ లేకపోయి ఉండొచ్చు అన్న రకరకాల కారణాలు ఉంటాయి ఆ కారణాలు మర్చిపోతావు ఆ కారణాలు నీ మైండ్ రావు ఆ బ్రదర్ కావాలనే నా ఫోన్ కట్ చేసేడు అని వాని మీద నువ్వు పెట్టుకుంటావు కంప్లైంట్ చేయొద్దు మనం ఎందుకంటే ప్రతిదీ ఆయన ఆజ్ఞానుసారంగా నడుస్తూ ఉంటుంది ఈ లోకంలో ప్రతి చిన్న విషయం కూడా ప్రభు ఆజ్ఞ ప్రకారంగానే నడుస్తూ ఉంటుంది కాబట్టి అంత పర్ఫెక్ట్ గా ఉండాలా అందరి యాక్సెప్ట్ చేయాలా అని మనం ఎప్పుడు కోరద్దు ప్రయత్నం చేయాలా అందరితో మంచి ఉండడానికి ప్రయత్నించాలా అందరినీ ఆకర్షించుకోవాలి ఎందుకంటే మనకు ఒకటే దృక్పథం ప్రభు చింతగా నడిపించాలా మనము ఒక బ్రదర్ గురించి మేము ఎప్పుడు చెప్తా ఉంటాం కదా వయంసేన ఆ బ్రదర్ మనకి ఎంతో వ్యతిరేకంగా నిలబడిడు ఆడియన్స్ నిలబడి వ్యతిరేకంగా ఇచ్చేవాడు అయిన కానీ మనం అతన్ని ప్రేమించడం చివరి వరకు ప్రేమించడం అతన్ని మనం వెళ్ళిపోమని చెప్పం కూడా లేదు ఆయనంతటననే వెళ్ళిపోయాడు ఇంకటి అర్థం చేసుకుంటే ఇంకా ఈ సహవాసాలు నేను ఉండలేననే ఆయన ఈరోజు వస్తే తిరిగి ఆహ్వానిస్తాం కానీ ఆయన తెలుసు రావాలనే ప్రార్థన చేస్తాం దానికి కారు వాళ్ళు ఎందుకంటే ఎప్పుడు కంప్లైంట్ చేసే టైప్ అన్నట్టే దేవుడు ఎంతగా బుద్ధి చెప్పిన కానీ మారని వాళ్ళు వీళ్ళు ప్రభులోకి వెళ్ళి వెళ్ళిపోతే చూడండి నీకున్న ఛాలెంజెస్ నీకున్న సమస్యలలో నువ్వు ఆయన మీద ఆధారపడడం నేర్చుకోకపోతే నీకు విశ్వాసం లేదన్నట్టే కదా ఎటువంటి సమస్య వచ్చినా మనుషులు ఏం చేస్తుంది తెలుసా ఇక్కడ అక్కడ ఇక్కడ అక్కడ పరిగెత్తడం వల్ల నువ్వు మరణానికి దగ్గర అవుతున్నావు అంతేగాని విడుదల పొందుతలేవు ఎటువంటి సమస్య వచ్చినా మనము ఆ సమస్య ప్రభు మీద ఆధారపడేటట్లు చేయాలా కానీ ఆ సమస్య పరిష్కారం కోరుకు లోకం తట్టు తిరుగుతుంటే మన అది మరణానికి నడిపిస్త చివరికి కాబట్టి మనము ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాల ఎటువంటి సమస్యలు పౌలది అంటే ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ నేను నిరుత్సాహపడను డిస్కరేజ్మెంట్ నాకు నేను కాను తిమోతున్న అదే అంటున్నాడు ఎట్టి పరిస్థితిలో నువ్వు వెనకంచ వెయ్యొద్దు ఎట్టి పరిస్థితిలో నువ్వు వెనకంచ వెయ్యొద్దు తిమోతి నీకు రోగం ఉండొచ్చు తీర్మానంకి ప్రభు మనం ఎందుకంటే మనం ఉంటుంది ఇప్పుడు అటువంటి కాలం అవులు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు రెండో చూడండి రెండవ అధ్యాయంలో తిమ్మతి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వస్తుందో చూడండి మరియు జట్టి అయిన పోరాడినప్పుడు నియమ పోరాడకుంటే వానికి కిరీటం దొరకదు చెప్పండి జట్టి అయిన వాడు అంటే ఏంటి అర్థం ఎవరైనా చెప్పగలరా బలవంతుడు బలమైన వాడు బలవంతుడు అంటే మనకంటే బలవంతుడు వాటితో పోరాడాలంటే మనం నియమం ప్రకారం పోడాల పోరాడాలనే విషయం జట్టి అయిన వాడు అంటే ఆపోజిట్ కదా మనకు ఆపోజిట్ ఉన్నవాడు బలమైన అంటే ఈక్వల్లీ పవర్ఫుల్ అన్నట్టు ఈక్వల్ అన్నట్టు ఈక్వల్ మాకు సరి అయిన వాడు మనం మాకు సరిపోటీ అన్నట్టు సరిపోటీ అన్నట్టు ఇంకో కఠినమైన వాడు సార్ జడ్జిలో కఠినమైనటువంటి సమస్య అంటే వెరీ స్ట్రాంగ్ అన్నట్టు ఎట్టిన వాడు అంటే పవర్ఫుల్ అంతేనండి అంటే అంటే అలాంటి అది అది అదే అక్కడ ఉంటే కదా నియమం ప్రకారం పో పోరాడుకుంటే అన్నప్పుడు అంటే ఒక నియమం ప్రకారం పోరాడాలంటే వాడు ఎంత పవర్ఫుల్ ఫీల్ అయినా కానీ వాడిని మనం పోరాడొచ్చు అనేది అక్కడ కూడా చెప్తాడు అన్న ఎంత ఎంతటి ఎదుటి వాడైనా ఎంత బలవంతుడైనా సరే వాడిని జయించవచ్చు మనం మనకు ఒక నియమం దేవుని విధానం ప్రకారం మనం పోరాడితే వాడిని విజయం పొందొచ్చు వాడి మీద ఎలాంటి సమస్య సరే ఇట్లాంటి శోధనైనా సరే అవును కాబట్టి ఈ వాక్యం ఏం చెప్తుందంటే మీరు డిస్కరేజ్డ్ ఉండి ఈ నాకు ఎందుకు ఈ శ్రమలు ఇంతగా ఎందుకు శ్రమలు నన్ను ఎందుకు మనుషులు తృణీకరిస్తారు తృణీకరిస్తే అందరినీ ఈ లోకం ఈ లోకపు నైజమే అది గుణమే అది కొత్తగా ఎవరన్నా బ్రదర్ మంచిగా విశ్వాసాలు వస్తుంటే పాతనికి పడదు పాత వాళ్ళకి అర్థం కావాలి ఏంటంటే అరే కొత్త ప్రోత్సహించాలి కదా ఎంతకాలం నేనే ఉంటాను సేవలో ఎంతకాలం నేనే చేయాలంత కొత్త వాళ్ళం కూడా ప్రోత్సహించాలి కదా అదే కదా లీడర్షిప్ అంటే పాత లీడర్ ఎప్పుడవుతాడు కొత్త వాడిని ప్రోత్సహించినప్పుడే కొత్త నాకు కాంపిటీటర్ లాగా ఉండడానికి నువ్వు ఈ లోకాతీతంగానే ఉన్నావన్నట్టు ఇంకా సేవలో కాబట్టి ఈ విషయాలు మనం ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తుండాలా ప్రతి ఒరికి చోటిస్తుండాలా అన్ని క్రమంగా మనము మన సేవని కొనసాగించుకుంటూ పోవాలి ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో వాడు షరీతిగా మనుషులని కొట్టినీకి కొంత చూస్తూ ఉంటాడు ఇప్పుడు జరుగుతుంది అదే ప్రపంచం చూడండి పన్నెండవ వర్షంలో ప్రతి దానిని సహించాలంటున్నాడు సహించిన వారమైతే ఆయనతో కూడా ఎలుదము ఆయనను ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగ ఎరుగనను మనము నమ్మదగిన దగని వారమైనను అయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు ఆయన తన స్వభావంనకు విరోధంగా ఏదియో చేయలేడు కాబట్టి మన ప్రభు గురించి మాట్లాడుతాను ఆయన స్వభావంనకు విరోధంగా ఏమీ చేయడు ఎందుకంటే ఆయన దేవుడు ప్రేమ కాదు దేవుడు ప్రేమ కాబట్టి ఆయన స్వభావనకు విరోధంగా ఏం చేయలేడు ఆయన ఆయన ప్రేమించేవాడు ఎప్పటికైనా కానీ పద్నాలుగు వినువారిని చెరుపుటకే కానీ మరి దేనికిని పనికిరాని మాటలను గురించి వాదము పెట్టుకోనవద్దు మనము వాదనలు పెట్టుకుంటే ఏమవుతుందంట పనికి రాని వాళ్ళలాగా తయారవుతామంట దాని కింద కాబట్టి దేవుని ఎదుట యోగ్యుని గాను సిగ్గుపడని అక్కర్లేని లేని పని గాను సత్యవాక్యంను సరిగా ఉపదేశించి వాణి గాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నట్టు జాగ్రత్త పడము కొరకు కాదు నిన్ను నీవే దేవునికి కనపరుచుకోవాలో ఈ లోకంలో కనపరచుకోవడం కాదు మనుషులకు కనపరచుకోవడం కొరకు కాదు కానీ మనమంతా చాలా మటుకు మనుషులకు కనిపించుకోవాలనే ట్రై చేస్తున్నాం ఇవన్నీ కానీ మనం అట్లాగా ప్రతి క్షణం దేవునికి కనపరుచుకోవడం ఈ క్షణం ప్రభు మనం మాటలు వింటున్నాడు మనం సంబంధ మన మనం మన జ్ఞానాన్ని మన సహవాసంలో అయినా అక్కడ ఉన్నాడు వీటన్నిటినీ చూస్తున్నాడు బహు ఆశ్చర్యకరంగా ఫోన్ రాస్తుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ వాక్యంలో ముఖ్యంగా మనము ఎట్టి సమస్య వచ్చినా కానీ డిస్కరేజ్మెంట్ కావడానికి వీళ్ళేది ఎట్టి పరిస్థితుల్లో డిస్కరేజ్ కావడానికి వీళ్ళేది ఎన్ని సమస్యలు వచ్చినాయి కానీ మన విశ్వాసాన్ని మనం బలపరుచుకోవాలని చెప్తుంది ఈ వాక్యం తర్వాత దేవుడు ఆయన మాట్లాడే దేవుడు నువ్వు కనిపెట్టుకోవాలి ఆయన స్వరం వినడానికి కొరకు నిజంగా మాట్లాడతాడు ఎందుకు మాట్లాడాడు చెప్పండి ఎంతమందితో మాట్లాడి దేవుని బిడ్డలతో ముఖ్యంగా సేవా జీవితంలో ఉన్న వాళ్ళతో మాట్లాడాలి ఆయన లేకుంటే నీలో ఏదో లోటు ఆయన స్వరంలో వినలేని స్థితిలో ఉన్నవాట ఏదో లోటు కాబట్టి అది కనిపెట్టుకొని మనము ఎట్లా పోరాడాలా ఖచ్చితంగా విజయం పొందుతామానే పోరాడమంటున్నాడు ఇక్కడ నేను తప్పక విజయం పొందుతాను కాబట్టి మన నోట్ల నుంచి అది రావాలా కానీ మనం చూడండి ఎంతైనా కానీ ఎట్టి వాడైనా కానీ వాడిని నువ్వు సాధ్యమైన కాడికి అందరినీ క్షమించాలా మనకి ఇచ్చేండి ఆ పవర్ క్షమించే పవర్ ఇచ్చిండి నువ్వు దాన్ని వేస్ట్ చేసుకుంటున్నావు ఇంతకాలం అన్నింటినీ క్షమించాలా అందరినీ క్షమించాల అటువంటి పరిస్థితులు లేకపోతే నువ్వు సేవలో నీ సేవ ద్వారా ఎందుకు అద్భుతాలు జరగాల చెప్పండి ఎదుటి మనిషిని నువ్వు తలలేకపోతే వాడిని భరించలేకపోతే ఎందుకు సేవ చెప్పండి ఏ రీతిగా వాళ్ళ సేవలో ముందుకు పోగ చిన్నగా ప్రార్థన చేసుకున్నాం ప్రభా నాలో ఉన్న బలంతలు చూపించింది ప్రభా నేను అవసరంగా ఆర్గ్యుమెంట్స్కి వెళ్తున్నానా వివాదంలో పెట్టుకుంటున్నానా ఎవరితోనే నేను వ్యతిరేకంగా ఉన్నాను ఎందుకు వాళ్ళని చూస్తే నేను తలలేకపోతున్నాను ఎందుకు భరించలేకపోతున్నాను నాలో ఎటువంటి ఆత్మ ఉందో చూపించుకురావ్వా ప్రేమించే ఆత్మ ఉందా క్షమించే ఆత్మ ఉందా లేదా చూపించుకురావా నాలో ప్రతి ఒక్కరిని ఒక్కరినొక్కరు సహించాలా భరించాలా కొంతమందికి ఓపిక ఉంటుంది కరెక్టే కానీ సేవలో చాలా ఓపిక ఉండాల ఇప్పుడు ఒక బ్రదర్ కంటిన్యూ నీకు ఇచ్చిన టైం ఎంత ట్వంటీ మినిట్స్ బ్రదర్ ట్వంటీ మినిట్స్ కంటే ఎక్కువ వాకింగ్ చెప్తే ఎదుటి వ్యక్తికి కొంచెం కష్టం అనిపిస్తూ ఉంటుంది కానీ నీకు కష్టం అనిపిస్తున్నా ఒక పది నిమిషాలు ఓప ఓపిక అవ్వట్లేవా టీవీ ముందు కూర్చుంటే ఎన్నో గంటలు ఓపిక ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి గురించి మనం మాట్లాడుతున్నాం ఒక్క వ్యక్తి గురించి అని కాదు బోత్ సైడ్స్ చూడాలి కదా ఒక నాణ్యం తీసుకుంటే రెండు దిక్కులు చూడాలా మనం ఒక దిక్కు చూసి తీర్మానించుకుంటే కాబట్టి నీ నీ ప్రవర్తనలో ఎదుటి వాడి ప్రవర్తనలో మార్పులు రాకపోతే ఆ సేవ ముందు కొనసాగదు ఇద్దరు విడిపోవాల్సి వస్తుంది ఎవడి మార్గంలో వాడు వెళ్ళిపోవాల్సి వస్తుంది అందుకే సమ్మతించకుండా ఎవడు కూడా ఒకరితో ఒకరు సమ్మతించకుండా ఎప్పుడు కూడా ప్రయాణం చేయలేరంట సేవలో ముఖ్యంగా కుటుంబంలో మరి విశేషం ఒకరితో ఒకరు సమ్మతించుకొని ముందుకు పోకపోతే మటుకు నీ సేవలో అద్భుతాలు జరగవు కానీ ప్రతి ఒక్కరు అద్భుతాలు జరగాలనేది దేవుని ఆశ ఆయన ఆయన గుణగణం అది దానికి విరుద్ధంగా ఆయన ఏం చెయ్యడు కాబట్టి మన విశ్వాసాన్ని మనమే చెరుపుకుంటున్నాం ఎవరు చెరుపన అవసరం లేదు మన విశ్వాసాన్ని మనమే చెరుపుకుంటున్నాం కాబట్టి ప్రభా నా విశ్వాసాన్ని స్వస్థపరిచినైనా నా ప్రార్థంతో మనం ఈరోజు వాక్యాన్ని కొనసాగించి ముగించుకుందాం పరశుద్రవ తండ్రి మీకు వర్ణాలనైనా కృపగల దేవ మీకే స్తోత్రాలు ప్రభు మే అనేక పర్యాలు ఎంతగానో నిరుసాంలా ఉంటున్నాం తండ్రి ఎన్నో శ్రమలు ఎదుర్కొంటున్నాం ఎన్నో అయితే తన మళ్ళీ కష్టాలు ఎదుర్కొంటున్నాం మీరు మమ్మల్ని హెచ్చరిస్తూ బలపరుస్తూ స్థిరపరుస్తున్నందుకు మీకు ఎంతో వదనాలి దేని విషయంలో నిరుసాహపడద్దు అని మీరు హెచ్చరిస్తున్నారు అవును ప్రభా నిరుత్సాహంలో ఉన్నవాడు ఎట్లా ముందుకు పోగలడు సేవలో ఒక నిరుత్సాహం ఉంటే ఇంకొక నిరు ఇంకొకరిని ఎట్లా బలపరచగలడు కాబట్టి ఎంత కష్టం వచ్చినా నిరుత్సాహపడకుండా పౌలుశిలలు ఎంతో గాయాలు పొంది కూడా ప్రభా పాటలు పాడుతూ ఉన్నారు ఈరోజు కష్టం వస్తే ఎవడు పాట పాడాడు అయ్యో అయ్యో అంటుంటారు కానీ పాటలు పాడారు ప్రభా మిమ్మల్ని స్థించడమే లేదు ప్రభా సహాయపడండి ప్రభావ మా మనసులో మార్పులు తీసుకుంటామని ప్రార్థిస్తున్నాం మా జీవితంలో మార్పులు తీసుకుంటామని ప్రార్థిస్తున్నాం మమ్మల్ని అందరినీ మీ రాకవసుగా పరుచుకోండి వైరస్ బారిన పడలేకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం రకరకాల రోగాలు వస్తాయని ముందుగానే చెప్తున్నారు ప్రభావ అవన్నీ తండ్రి మమ్మల్ని ఏం చేయలేవు ఎందుకంటే ప్రభావ మాలో ఉన్నవాడు వాటికంటే గొప్పవాడు కాబట్టి అవి ఆ ముత్రు లోకం నుంచి వచ్చినాయి అవి ఆ లోకానికి మనుషులను తీసుకోపోవాలని అవును ప్రభు వాడు దివారాత్రులు పనిచేస్తుంటే వాడు కూడా కానీ మేము ఆ రీతిగా లేం ప్రభు ప్రత్యక్షణ మీ యొక్క ఆత్మీయ పోరాటంలో మేము ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా మమ్మల్ని మేము పరిశీలించుకుంటూ మా ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకుంటూ మీకు అంగీకారంగా ముందు పోలాగిన సహాయపడండి రూపజనం పట్ల కనికరం చూపించండి లక్ష నలభై నాలుగు ఈ వాక్యం అంతట్లో మీరే సైట్ నేను నడిపేసింది మీకు వాణనాలు మీరు అక్కడ వరకు మనవసరం పంచుకోమండి మహిమందమని బ్రదర్ సిస్టర్స్ అందరినీ ఆశ్రయించి ప్రభావ అన్యోన్యతతోనే సహోదరులు ఐక్యత కలిగేందు ఎంతో మనోహరం ఎంతో సుందరమైన వాక్యం చెప్పబడుతుంది అది సంఘ లో ఉండే సేవకుల గురించి బ్రవ్వ చెప్పబడ్డ వాక్యం అది ప్రకృతి సహజంగా మా వాడుకుంటున్నా కానీ పర్లేదు ప్రభావ మీరు మాకు అది మీకు ఎంతో మేము ఆ రీతిగా ఉంది ముందు పోలవన చేయపడమని ఏసునామం ప్రార్థిస్తున్నాం తండ్రి మహాపరిశుద్ధుడ మహోన్నతుడ కనికరం గల దేవా కృప కలిగిన తండ్రి జీవం కలిగిన జీవాధిపతి నా తండ్రి ఈ సయానికే వందనల తండ్రి నా ప్రభావానికే స్థుతులు స్తోత్రములు తండ్రి గడిచిన కాలమంతా కాచి కాపాడి కృపలో భద్రపరుచుకున్న తండ్రి దివారాత్రంలో కంటి పాప కాచి కాపాడి ఈ యొక్క దినం నూతన కృప ఇచ్చి తండ్రి మమ్మల్ని అందరినీ సజీవులెక్కలో ఉంచి ఈ మధ్యాహ్న కాలం తండ్రి నీతో గడిపే భాగ్యము ధన్యత అలాగే నీ స్వరం భాగ్యము ధన్యత ఇచ్చిన పరలోక నా తండ్రి నా ఏసయ్య నీకే వందనాలు నా తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ఏసయ్య నీకే యువేగములు కలుగును గాక ప్రభా తండ్రి ఈ మధ్యాహ్న కళా సమయం ఇప్పుడు మీరు స్వరం ద్వారా మాట్లాడినారు ప్రభా అవును ప్రభా ఆ దినం ప్రభా తండ్రి ఆయన పౌలు తండ్రి తిమోతికి హెచ్చరిస్తూ రాసిండు తండ్రి పత్రిక ఈ దినము పౌలు లేడు లేడు ప్రభా నేనే ఉన్నాను కాబట్టి ఈ దినం ప్రభా నాయన అన్న ద్వారా నువ్వే మాట్లాడినావు ప్రభా ఎందుకంటే నేను కూడా ప్రభా ఈ గత అంటే ఇప్పటి వాక్యం ముందు దాకా వివాదములతోనే నేను కూడా ఉన్నాను నేను కూడా కంప్లైంట్ చేసినాను ప్రభా అందరి అది నేను చెప్పుకోవడానికి ఎక్కడ నేను భయపడను ఎందుకంటే అజ్ఞానంతో ఉన్నప్పుడు తండ్రి నేను చేసినాను అవును నేను తప్పు చేశాను కాబట్టి నేను ఎక్కడ దేనికి భయపడను ధైర్యంగా ఒప్పుకుంటా ఈ దినం నువ్వు మాట్లాడినావు తండ్రి నీ స్వరం ద్వారా నన్ను హెచ్చరించినవు ఈ దినం నువ్వు నాతోనే స్పష్టంగా మాట్లాడినావు కాబట్టి తండ్రి ఆ యొక్క వివాదములు ఆ యొక్క తండ్రి ఏదైతే కంప్లైంట్స్ అవి నేను చేసినాను ఈ దినం నువ్వు కాబట్టి వాటన్నిటికీ తండ్రి నేను పునాది వేస్తున్నాను తండ్రి వాటన్నిటినీ నేను సమాధి చేస్తున్నాను ఇంకా నేను ఎప్పుడు తండ్రి నేను తీర్మానించుకున్నాను నీ పట్ల నేను నిబంధన చేసుకుంటున్నాను తండ్రి ఇంకా ఎవరితో నేను వివాదములు చేయను ప్రభా ఎవరితో నేనైతే వేద్యమాడను ఒకప్పుడు ఇవన్నీ నా గుణగణాలే ప్రభా ఒకరి మీద ఎప్పుడు నేను ఇంకా కంప్లైంట్ చేయను ప్రభ యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ఇది మొదలుకొని తండ్రి నాయన మీరు నాకు చూపించిన మార్గము ప్రకారం మీరు నాకు చూపించిన త్రోవ సరళం ప్రకారమే నేను ముందుకు పోతాను ప్రభ ప్రతి ఒక్కరిని పాపులను కూడా తండ్రి నాయన నేను క్షమించే రీతిగా నేను ఉంటాను అందరి పట్ల ప్రేమ చూపిస్తాను సహోదరుల పట్ల తోటి సేవకుల పట్ల కాబట్టి తండ్రి నా యొక్క ప్రవర్తన బట్టి తండ్రి నా యొక్క నా తండ్రి మాట తీరును బట్టి ఎవరి హృదయాలు అయితే నొచ్చుకున్నాయో నా వల్ల అయితే ఎవరికైతే గాయం తగిలిందో ప్రభా వాళ్ళందరికీ ప్రభా నాయన నీ సన్నిధిలో ప్రభా తండ్రి నాయన యేసు పరిశుద్ధ నామంలో తండ్రి వాళ్ళందరినీ నేను క్షమించమని అడుగుతున్నాను ప్రభా ఎవరైతే నా వల్ల ఇంతకాలం నేను బతికి ఇంత ఈ లోకంలో నేను ఈ లోకంలో పుట్టి ఇంతవరకు నా వల్ల ఎవరైతే నా ప్రవర్తన ఎందు నా మాట తీరు ఎందు నా గుణగణాల వల్ల నాయన ఎవరి హృదయాలు అయితే నోచుకునే వాళ్ళందరికీ ప్రభా నువ్వే నా ఈ దినం నువ్వు చూస్తున్నావు కాబట్టి నీ ముందే ప్రభా నా హృదయపూర్వకంగా వాళ్ళందరినీ క్షమించమని అడుగుతున్నాను అలాగే ప్రభా తండ్రి యొక్క నా తండ్రి కంప్లైంట్స్ ఇచ్చే విధానాలు అలాగే ప్రభా వివాదం ఆడడం వేద్యమాడడం ఇవన్నిటికీ తండ్రి నేను సమాధి చేసుకుంటున్నాను ఎందుకంటే నువ్వు స్వరం వినిపించినావు కాబట్టి నువ్వు మాట్లాడిన వాక్యాన్ని ప్రభా ఆ నేనైతే నా హృదయంలోకి స్వీకరిస్తున్నాను ప్రభా ఎందుకంటే ఒకప్పుడు అజ్ఞానంగా ఉన్నాను నాకు తెలియదు నీ విధానాలు తెలియదు నాకు ప్రాసెస్ నీ విధానంలో నేను ఏ రీతిగా నడుచుకోవాలో తెలియదు కానీ అవన్నీ ఇప్పుడు ఇప్పుడు నువ్వు నాకు పతిదీ నువ్వు చూపిస్తున్నావు నేను ఏ రీతిగా ముందుకు నడుచుకోవాలా వేటిని విడిచిపెట్టాలా వేటిని వెతకాలా వేటి నుంచి నేను నా తండ్రి నీ చిత్తము నెరవేర్చాల ప్రతిదిన నన్ను సరిచేస్తున్నావు కాబట్టి ఈ దినం ఇవి కూడా నాలో ఉన్నాయి కాబట్టి తండ్రి అవి ఒప్పుకుంటున్నాను వాటి అన్నిటి నుంచి తండ్రి మీరే నన్ను క్షమించమని నా తండ్రి ఇంకా ఎప్పుడు నా జీవితంలో ఆ యొక్క దయ్యాలు కానీ ఆ యొక్క తండ్రి ఆ అపవాది పెట్టిండో ఈ గుణగణాలు ఉండకుండా ఎప్పుడు తండ్రి ప్రతి ఒక్కరి పట్లనే కణికిరం చూపించాలా తండ్రి ప్రతి ఒక్కరితో నేను సమాధాన ప్రతి ఒక్కరిని నేను ప్రేమతో ఉండాలా ప్రభా తండ్రి ఎవరైనా ప్రభా నా శత్రువైనా కానీ నా మీద వేద్యమాడేవాడైనా నన్ను విమర్శించేవాడైనా నన్ను గాయపరిచే వాళ్ళైనా ఎవరైనా కానీ తండ్రి వాళ్ళు అయినా కానీ వాళ్ళందరితోనే నేను సమాధాన పడతాను ప్రభ వాళ్ళందరి పాపములు క్షమించమని వాళ్ళందరినీ ప్రభా తండ్రి నీ తిరగాలని నేను ప్రయాసపడ్డాను నేను తీర్మానించుకున్నా కాబట్టి ఈ గుణాల నాలో ఉంటే నేను ముందుకు వెళ్ళలేను కాబట్టి ఈ దినం మాట్లాడినావు ప్రభ కాబట్టి నా తండ్రి ఆ విధానాలన్నీ ఆ గుణగణాలన్నీ విడిచిపెట్టి నా యొక్క పరుగు పందెం ముందుకే ఉంది కాబట్టి తండ్రి ఇది గడిచిన కాలం ఇంతవరకు జరిగిపోయింది ఇంకా ఆ విధానాలని జ్ఞాపకం చేసుకోకుండా ఇక నేను ముందుకు పోసాగలను కృప చూపించమని ఎవరైతే ప్రభా తండ్రి యొక్క వైరస్ బాధితులు ఉన్నారో ప్రభా వాళ్ళందరి పట్ల మీ ప్రేమ జాలి దయ కనికిరం చూపించు మీ కృప చూపించు తండ్రి ఆ కలవరిశీలలో తండ్రి మీరు పొందిన గాయముల ద్వారా ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచండి తండ్రి ఎంతో మంది సేవకులు ప్రభాన ఆయన మీ అందరూ నిద్రించినారు ప్రభా తండ్రి నీ వాగ్దానాన్ని నెరవేర్చిన పితరులందరూ ప్రభాన ఆయన పరలోక ఉన్నారు వాళ్ళందరినీ తండ్రి నువ్వు వెంట ఇక్కడికి రాబోతున్నావు నిన్న దినం నువ్వు వాక్యం ద్వారా మాతో మాట్లాడినావు రాత్రికాల సమయంలో ప్రభా నువ్వు నాకు జ్ఞాపకం చేసినావు తండ్రి నీ వాగ్దానాన్ని పట్టి నెరవేర్చిన కొత్త రాజ్యం పరలోక రాజ్యంలో ఉన్నారు వాళ్ళందరూ నీ యొక్క కిరీటం పొందుకొని యొక్క సింహాసనాల మీద వాళ్ళు ఉన్నారు ప్రభా కాబట్టి ప్రభా మా ప్రాయాసం కూడా ప్రభా యొక్క కిరీటం పొందుకోవడానికే ఉండాల కాబట్టి ఇలాంటి గుణగణాలు లోక సంబంధమైన గుణగాణాలు ప్రకృతి సంబంధమైన గుణగాణాలు శరీర సంబంధమైన గుణగాణాలు ఉండకుండా ఆత్మ సంబంధమైన గుణగాణాలు అంటే ఆత్మ ప్రేమ మంచితనము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము ఆశా నిగ్రహము నాయన ఇవి ఉండాలా తండ్రి కాబట్టి ఈ గుణగాణాలు ఈ ఫలములు మేము పొందాలా కాబట్టి నాయన నా తండ్రి నాకైతే ప్రభా ఇంతకాలం ఓపిక లేదు కానీ ఇప్పటి నుంచి తండ్రి నేను ఓపికతోనే కలిగి ఉంటాను ప్రభా ఓపిక లేకపోతే ఓర్పు లేకపోతే సహనం సమాధానం లేకపోతే ఎంత సేవకుడైనా సేవ చేయలేడు ప్రభా ఎందుకంటే వాడు శారీరకంగానే ఉంటే పడిపోతాడు కాబట్టి నేను ఆ అవకాశం దుష్టుడికి ఇవ్వదలుచుకోలేదు ప్రభా తండ్రి కాబట్టి నాయన న్యూవే నాయన యొక్క ఓర్పు ఓపిక సమాధానం దీర్ఘశాంతం నాకు దయచేసి తండ్రి కేవలం ఈ దినంలో ప్రభా నాయనా తండ్రి నాయన ఈ లోకంలో ఉన్నందు కేవలం తండ్రి నీ చిత్తమే నెరవేర్చు కాబట్టి తండ్రి నాయన యొక్క బుద్ధి గలవారు ఉన్నారు బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు కానీ ఒక కేక వినబడింది ప్రభా తండ్రి నేనైతే ఆ రెండు గుంపుల్లో ఉండకుండా ఎవరైతే కేక వేసిండ్రో ఇదిగో పెండ్లి కుమారుడు వస్తుండని ఆ కేక వేసే నేనైతే తీర్మానించుకున్నాను తండ్రి నేనైతే అదే నిబంధన చేసుకున్నాను ఎందుకంటే నేను ఆ రీతిగా ఉండాలని ఆశపడుతున్నాను ఆ రీతిగానే నీ సేవలనే ముందుకు పోవాలని ఇంకా ప్రభా నాలో ఉన్న లోటుపాట్లన్నీ తండ్రి ఇంకా నాయనా ఉన్న బలహీనతలు అన్నిటినీ నా వాటన్నిటిని మీరు సమాధి చేసి నూతనంగా నా తండ్రి దినం మీ వాక్యం నన్ను రక్తం ద్వారా కడిగినావు కాబట్టి నీకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు స్థులు ర్పించుకుంటూ సమస్త మహిమ గణతా ప్రభావముల తండ్రి నీకే చెల్లిస్తు నాయన యొక్క నజరేడైన ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె సోదరం ప్రభా పరిశుద్ధుల గొప్పదేవ సర్వశక్తి మంతుడానికి వర్ణాలేసయ్య అబ్రహాం ఇస్లాక్ యాకోబ్ల గొప్పదేవ కృపా సత్య సంతుల జీవం గల తండ్రి మహోన్నతులకు తండ్రి మైమస్వరీ పేవ కృపామయడానికి వర్ణాలేసయ్య నా తండ్రి ఈ సుప్రభ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడానైనా మీ కృప వెంబడి కృపకు అనుగ్రహించి మమ్మల్ని ఎంతగానో బలపరిచిన తండ్రి నీకు వందాలిసయ్యా ఈ దినవంతా కూడా ప్రభావ మీరే మాకు సహాయకుల మీద చేసే ఆటంకాలు పట్టిన అన్ని ఆటంకాల పూర్తివేసి ప్రభావ సమాధానం అనుగించారు ఉద్యోగ స్థలంలో నీకు వందాలిసయ్యా నీకే కృతజ్ఞతలు అర్పించుకోవడం ఆయన నీకు వన్నా సమస్త ఘనత మహిమ నీకే అర్పించుకోవడం ఆయన గొప్ప దేవ ఈ మధ్యకాల సమయంలో ప్రభావ మీ వాక్యం మాట్లాడిన ప్రభావ ఇమోతి ప్రభ నా తండ్రి ఏ రీతిగా జీవించాలనే విషయం కౌలు ప్రభావం హెచ్చరించినారు కావా నా దేవ నా ప్రభా ఆత్మీయ జీవితంలో సేవ జీవితంలో వెళ్తున్నప్పుడు ప్రభావా ఎలాంటి లోడ్పాట్లు ఎదురైనా గానీ ప్రభావాట్ అన్నిటి ఏ రీతిగా జయించి ముందుకు పోవాలా అనే ఈ రోజు మతం మాతో కావా నీకు వందాలేసయ్య నీకే స్కృతులు శోతాలు అర్పించుకోవడం నీటిని మేము తాళాలా నీటిని మేము భరించాలని మీరు మాతో ఈ మనసు మీద పదిగొనమన్నారు కాబట్టి మీ మనసు మేము ప్రత్యక్షమైన మేము కావా ఐసు ప్రభావ సమస్తం మీ సర్వసంపూర్ణత మీలో ఉంది ప్రభా గొప్ప దేవానికి వర్ణాలిసా తిమోతి రాసిన పత్రికలో ప్రభావ ఈ వాక్యం మాకు జ్ఞాపకం చేసిన ప్రభావా దేవ ఐసు ప్రవానికి వన్నాలిసా మరోసారి ప్రభా ఆయన అవి మీ మాకు జ్ఞాపం చేసిన గొప్ప స్థలంలో వెళ్ళినప్పుడు ప్రభావ ఆయన ఈశ్వర్రవాలు మమ్మల్ని అవమాన పరిచేలాగా మాట్లాడినప్పుడు ప్రభావ క్షణం ప్రార్థన చేసినప్పుడు ప్రభావ మీరు మాట్లాడినారు ప్రభావ ఆ విషయం ప్రభావ ఈ రోజు మీరు మాకు మాకు జ్ఞాపకం చేసిన ప్రభావా తిమోతి రాసిన పత్రిక ద్వారా ఆయన మీ ఎదుట మేము యోగ్యవతులు ఉండాలా సిగ్గు పండుగ పని వాళ్ళు ఉండాలా ప్రత్యేవాక్యాన్ని ఉపదేశం సరిగా ఉపదేశించి పని వాళ్ళు మీకు మేము కనబరచుకోవాలా మనుషులు కాదు అనే వాక్యాన్ని ప్రవా ఓ ప్రవా కొన్ని సంస్థల క్రితం మీ మాట మాట్లాడకారు ఎంతగా కాబట్టి ఒక సేవకుడు ఎట్లా ఉండాలనే విషయం మీరు ఈ రోజు మరోసారి జ్ఞాపం చేస్తున్నారు అవి మేము పాటిస్తూనే ఉన్నాం ప్రవా అన్నింటి మేము భదిస్తున్నాం తాగుతున్నాం ప్రవా మీరు మీ యొక్క గుణగణం మనిషి ఉండాలంటే ఆ రీతిలో ఉండాలని వాక్యం చేస్తాం కనుక మేము అట్లా జీవించి ముందుకు పోవాలి ప్రభ అవును కూడా ఆ రీతిలో జీవించారు కాబట్టి ఎంతో మందిని ప్రభా సంపాదించగలిగినాడు ప్రభావ ఆత్మలు ప్రభావ అతను భరించగలిగినాడు అన్నిటిని భరించి ఏ విధం చేత ఒక ఆత్మలైన ఆయన సరిది ఆయన భరించను ప్రతి ఒక్కటి కాబట్టి కూడా ఆ రీతికి ఉండాలా రాబోయే ఇంకెంతో భయంకరంగా ఉంటుందో ప్రభావ గొప్ప జనం భరించాలా వాళ్ళని ప్రవా ప్రభావ ప్రేమ చూపించాలా మీ కనికేర్యం చూపించాలా మీ కనికరి మేము పొందుకున్నాం ప్రేమను పొందుకున్నాం కాబట్టి మా సేవలు కూడా ఆ రైతు ఉన్నపోయే విశేషమైన సేవ చేయగలం అద్భుతాలు జరుగుతాయి కాబట్టి ప్రభావ ఈ విధంగా మీరు మాకు మాట్లాడిన ప్రభానికి వందానిస్తే మీకే స్థితులు శ్రోతాలు అర్పించుకోవడమేనా గొప్ప దేవానికే వందనేసి ప్రభ ప్రతి క్షణం ప్రభావ మిమ్మల్ని పోలి మీద నడుచుకునే బిడ్డలుగా తయారు చేయండి ప్రతి సమస్యలు వచ్చినా ఏది వచ్చినా కానీ ప్రభావ ధైర్యంగా మేము ముందుకు పోవాలా జట్టివాడి ప్రభావ మా ఎదుటి వచ్చినా కానీ ప్రభావ ఎంతో బలవంతుడు ఇచ్చినా గానీ ప్రభావ వాడు మా మీద విజయం పొందలేడు ఎందుకంటే మాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు ప్రభావ ఇస్తూ ప్రభావ మీరు మాలో ఉన్నారు ప్రభావ కాబట్టి నియమం ప్రకారంగా పోరాటం పోరాడాలని వాక్యం చెప్తున్నారు ప్రవ కాబట్టి ప్రతి దశలో ఒక నియమం మాకు ఆత్మీయమైన నియమం ఏ రీతిగా వెళ్లాలనే విషయం కాబట్టి ప్రతి క్షణం ఏదో జ్ఞాపం చేసుకుంటే మేము ముందు బిడ్డలుగా మమ్మల్ని చేయండి లేని విషయంలో మేము భయపడుకున్నాం అనుమానించుకున్నాం సంపూర్ణ రకత మేము సాగిపోవాలా ప్రవా గొప్పది అలాంటి బిడలుగా మమ్మల్ని తయారు చేయండి ఎందుకంటే అన్నికల ప్రేమ చలారిపోతుంది చివరి కాలంలో ఆ దివిటీ పట్టుకునే పని పది మందికి అన్నికలు బయలుదేరినారు ప్రభావాళ్ళు బయలుదేరిన మధ్యలో వచ్చేవారికి ప్రవా వేస్తూ ప్రభావంలో నూనె అయిపోయింది ప్రవా వాళ్ళు బుద్ధి లేని తయారైపోయినారు మేము ఆ రీతి వండుకున్న ప్రవా ప్రతి క్షణం ప్రభావ బుద్ధి జ్ఞానం సర్వసంపదం మీలోని కనుక ప్రభావ మీ బుద్ధిని మేము కలిగి ఉండాలా వేస్తూ ప్రభా మీరు మాకు అనుగ్రహించండి మీరేమో ఒక సాయకు నడిపించమని ప్రాధిస్తున్నయన వైరస్ బాధితులు అందరూ మీరు స్వస్థపరచండి ఆ కలవరిశీల్లో మీరు పొందిన గాయాలలో స్వస్థత ఉంది ప్రభావ ప్రతి సంపూర్ణ స్వచ్ఛతను ప్రకటిస్తున్నాం కేసు క్రీస్తు పరిషత్ అన్నమాన హలలియ సంపూర్ణ హీలింగ్ అనుగ్రహించండి బంధకాలను సంపూర్ణ బిడలండి స్వస్థపరచండి వాళ్ళ జీవితాల ప్రభావం అతను మీకు సమర్పించుకోవాలన్నా ప్రతి ఒక్క బిడ్డ మీరు ఆకర్షించుకోండి అయినా మీరు వాళ్ళంతా నశించిపోతారు ప్రభావ అలాంటి బిడ్డల దగ్గరికి వెళ్ళి ప్రభావం ప్రార్థించాలా వారి కోసం మేము వేడుకోవాలా ప్రభావ తల్లికి ఎట్లా అవకాశం ఉందా కానీ ప్రభావ వేడుకోని ప్రభావ వాళ్ళ పాపం క్షమించబడాల ప్రభావం రక్షణ పొందాలా ప్రభావ గొప్పదేవాకిందరూ మీరు మాత్రమే మాట్లాడిన ప్రభావ అన్నిటి అందరు క్షమించేవారు లాగా ఉండాలా ప్రభావ లేకుంటే మేం ఇతరులకు క్షమించకపోతే మాకు ఎట్లా ఇస్తారు మీకు క్షమాపణ కాబట్టి మేము ఇతరుల మీకు క్షమించేవారిలాగా ఉండాలా ప్రవాణతాన్ని నీకు వర్ణాలు ఇస్తాయా గొప్ప జనం అంతా ప్రవాణతాన్ని సమలపాలవుతుండగా వాళ్ళ పట్ల మీకు కనికరిని చూపించండి ఓ ప్రభావిలో సత్యాన్ని గ్రహించి మీ వైపు తిరుగులాగానే సహాయపడండి రోగాల నుంచి ఆ నుంచి మీరు కాపాడండి స్వస్థత అనుగ్రహించండి ప్రతి ఒక్క మీకు పరిశుభ్రతను కుమ్మరించండి సత్యాన్ని తెలియపరచండి మీ కొరకు సాక్షిని ఆదిష్టమైన ఐజాక్ చిన్న బాబు గురించి మీ ప్రాదిష్టం దేవా మీకు బిడెం భద్రపరిచుకుంటావా ఆ కలవరిశీల్లో మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది బిడకు సంపూర్ణ స్వస్థతను ప్రకటిస్తున్నాం ఏ సూత్రిస్తూ పరిశుద్ధం ఆ కడుకున్న నొప్పింది ప్రతి విడిచి ప్రతి రోగాన్ని ఏదిస్తా వెళ్ళిపోతానా బిడ్డని విడి పెట్టుకుని ఏ సూత్రిస్తాను ఆ బిడ్డ దగ్గర ఇలాంటి ఏం దొంగిలిచ్చిన సైతాన ఏసు క్రీస్తానికి ఆర్మిస్తున్నా ఏడు రెట్లతో ఇచ్చి వెళ్ళిపోవాల్సిందే ఏసు క్రీస్తు ఆజ్ఞాపిస్తున్నా ఆ కుటుంబాన్ని బిడ్డను ముట్టడానికి వీలేదు ఆ హాస్పిటల్లో ఉండడానికి వీలదు సైతాన ఏం గద్దెస్తున్న డాక్టర్ దురాత్మను గద్దిస్తున్నా ఏ స్థానాంలో దేవ ఏ ప్రభ బిడ్డ మీ పంచే పత్తి అవయొక్క సంపూర్ణ స్వస్థత దయచేంత అదిష్టం అయినా గొప్పదేవ మీరు స్వస్థపచ్చే దేడు ప్రభా మీరు ఇచ్చిన విధానం బట్టి మీ మహిమ కొరకు మేము వాడుతున్నాం ప్రభావ మీరు అద్భుతం జరిగించ స్వస్థపచ్చి మీ కొరకు సాక్షిని పెట్టుకోండి అయినా మీద మీరు మాకు అధికారం ఇచ్చినారు ఒక ప్రధికారి మీ మహిమత మీరు వాడుకోవాలా వేస్తే ప్రభు వాడు ప్రతి ఎక్కువ పవర్ మీరు మాకు ఇచ్చినారు ప్రభావ ఆయన వేస్తు కాడు మమ్మల్ని ఒకరు ఏమి చేయలేడు ప్రభావ కానీ మనుషులు బలహీనతలు పడిపోయి ప్రభావ ఆయనది గ్రహించిన స్థితిలో ఉండగా ప్రభావ వాడు బలహీనలు పడిపోతున్నారు క్షమించండి కనికరించి లేవనెత్తి మీకు ఒక శాసన పెట్టుకోండి కేవీపీ గ్రూప్ ఇస్తే మీరు ఆశీర్వించే దీవించండి నూతన అభిషేకం దయచేసి మీకు గొప్ప సాక్షిని పెట్టుకుని ప్రతి కుటుంబాలు మీరు ఆశ్రయించే పిల్లల చుట్టూ మీకు కంచిన ప్రవ్వ ఆయన వాళ్ళ ఉద్యోగ స్థలల్లో రాకపోకలు మీ తోడు ఎలాంటి వైరస్ బాడిని తెగులు వాడి పడుకుని మీరు కాచి కాపాడండి వ్యాక్సిన్ నుంచి మీరు కాపాడండి మీ కృపలో భద్రపరచుకోండి గొప్ప దేవానికి వందాలి సైయా చంద్రశేఖర ముట్టైన ప్రవ మంచి ఆరోగ్యం దయచేసి నీకు అనేక మంది సత్యాలు మీరు మీ సముచితమైన జ్ఞానం చేత నింపండి అనేకమైన మర్మాలు బయపరిచిన ప్రవ జఫర్నత్ పనియా అనే ఒక వాక్యం ప్రభావం కొంతకాలం చూసినాం ప్రభావ ఆ కాలం జఫనత్ పనియా లాగా ప్రభావ మీరు మార్చేందుకని వందా రహస్య స్థలంలో బయటకు తీసుకొచ్చేవారు కాబట్టి మేము కూడా ప్రభావ రహస్య స్థలంలో మీకు మర్మల్ మీ సీక్రెట్స్ మేము రిలీజ్ చేయాలా బయటకు తీసుకుని రావాలి అన్ని మేము అలాంటి బిడ్డలుగా మమ్మల్ని చేసి ఆ విధానంలో ప్రభావ అందరూ మేము నడిపిస్తాను నీకు వందాలి ప్రభావ అవి పట్టుకొని ప్రభావ మేము ముందుకు సాగిపోవాలా అనేకులను మీ చెంతలు నడిపించాలా విశేషమైన పంట మీరు తీసుకొని రావాలి ఒక దేని మీ సన్నిధికి రావాలా ప్రభావా అలాంటి బిడలు అలాంటి అభిషేకం మాకు అందరికీ అనుగ్రహించండి అన్న కుటుంబం చుట్టూ అగ్ని కంచి వేయడం ప్రభావ ఇచ్చింది పిల్లలు ప్రవాడు చుట్టాను బాబు చుట్టు మీరు కనిచేసి కాపాడండి దృష్టి నుంచి మీరు కాపాడండి నూతన అభిషేకం దయచేయండి ఇంకొకరు సాక్షిని పెట్టుకోండి బాబు చుట్టి మీకు కనిచేసి చదువులో మీ కోటిని జ్ఞానించే తినిపండి మంచి ఆరోగ్యం దయచేయండి పరలో ఒకటి జ్ఞానించే తనిపి ఇంకా ప్రభావ అనేకమైన సత్యాన్ని తెలియపరచండి బలపరచండి అన్న కుటుంబం చుట్టూ మీకు కనిచేసి మీరు కాపాడండి ప్రభావ నాదే ఆ రీతి అన్నదమ్ములు ప్రావ ఉన్నారు ప్రభ అండ్ వాళ్ళ బంధువులు ఇంకా ఎంతో మంది ఇంకా ఇంకా ఆర్థికగా ఉన్నారు ఇస్తూ ప్రభావ నా తల్లి వాళ్ళు ఇంకా సంపూర్ణమైన సత్యంలోకి వాళ్ళు రావాలి ఇస్తూ ప్రభావ నా తిండి వాళ్ళ జీవితంలో మీరు కార్యం జరిపి దూరా ప్రాంతాలు ఉంటుండేగా ప్రభావ ఆ బిడల్ చుట్టు మీకు కంచేసి ఇంకా తర్వాత నడిపించి వాళ్ళని అందరూ బలపచ్చ్యమంతం తలని కుటుంబంగా మీరు మీరు మీరు మీరు మీరు జ్ఞాపకం చేసుకొని బిడలు లేవనైతే మీకు వందాలు అభిషేకించి ఇంకా బలంగా మీరు వాడుకొని మీతో గొప్ప సాక్షిని పెట్టుకున్నైనా ఆ కుటుంబం ప్రభావ ఆ ప్రాంతంలో విశేషమైన సేవ జరిగించాలా వాళ్ళందరూ మీరు అభిషేకించి మీరు వాడుకోండి నా దేవనా ప్రభావం వందాలితయ్యాక ఈ దినంత ప్రభావ మీరే మాకు సహాయకులు నడిపించినైనా ప్రతి ఆటగాలను పుట్టివేసి మీరు విజయంగా ఇచ్చేసి ఇంతకాలం ప్రభావములు ఇంత కాచు కాపాడిన దేవ తీసే ప్రభావ యొక్క దినం ఎంతో మంది చూడలేకపోయిన ప్రభావములు ఎలాంటి అనారోగ్యాలు రాకున్న ప్రభావ మాకు మంచి ఆరోగ్యాలు ఇచ్చినారు ఎట్లా ఆరోగ్యం పొందుకోవాలనే జ్ఞానం ఇచ్చినావు ప్రభ నా దేవా మీ బిడ్డలదారనే నీకు వర్ణాలు చెల్లిస్తాం ప్రభావ ఆరోగ్యం మేము మంచిగా కాపాడుకోవాలా జ్ఞానంతో మేము నడుచుకోవాలి అన్నింటిని మేము ఓ ప్రభ చూడాలి ఇస్తే ప్రభావ తల్లి ఆత్మగలవాడు అన్నింటిని వివేచించిన నా ప్రభావ కాబట్టి మాకు వివేచన మాకు అనుగ్రహించండి అన్నింటిని మేము వివేచించాలా ప్రభావ ఎవరి చెప్పి మేము విమర్శించబడడానికి వాక్యం చెప్తుంది ఆ రీతిగా కాబట్టి మీ మనసు మేము కలిగి మీ ఆత్మ చేతి మమ్మల్ని అందరూ నడిపించి ప్రతి చోటి మీ కొరకు మమ్మల్ని అందరినీ సాశన పెట్టుకొని మీరు ఆ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని త్వరలో రాన్న ఏసు క్రీస్తు పరిశుద్ధ నామ ప్రార్థించుతున్నాము రే ఆమె పరిశుద్ధ కృపా బహోన్నతి రా సర్వలోకి సృష్టికర్తానైనా నీకు వంద నాలుగు లెక్కలేనని వంద నాలుగు చెల్లిస్తున్నాం ప్రాభా ఇదిగొన్న తండ్రి గడిచిన కాలం నన్ను మమ్మల్ని కాచి కాపాడి ప్రభావ నీ లెక్కల చాటు మమ్మల్ని పాత్ర పచ్చుకునేందుకే నీకు చెల్లిస్తున్నాం ప్రాభా ఇదిగొన్న దేవ ఈ మధ్యాహ్నం కాల సమయంలో ప్రభా మీ నామాన కూడుకుని ప్రభా మీ వాక్యం వింటుకున్న ప్రభావ మాకు గొప్ప ధన్యతను బట్టి కోర్టు అధికృతాస్తుతలు చెల్లిస్తున్నాం ప్రభావ ఏదైనా తండ్రి మీరు మాట్లాడినారు ప్రభాహ తండ్రి మా జీవితంలో ప్రభా మేము ఏదైతే ముఖ్యమైన అంశం కలిగి ఉండాలన్న ప్రభావ అది మీరు మాతో మాట్లాడినారు ప్రవాహ నా తండ్రి మేము ఉన్న ప్రభా మా హృదయాల్లో రాసుకోవాలా ప్రభా ఎక్కడ ఉన్నాయన్న ప్రభా మేము ఈ రాష్ట్రాన్ని ప్రభావంలోనడానికి వీల్లేదు నా తండ్రి ప్రభా ఎవరి మీద కంప్లైంట్స్ ఇవ్వకూడదు ప్రభా నా తండ్రి నా తండ్రి ఏ ఒక్కరిని ప్రభావం ఏమున్న తండ్రి తృణీకరించకూడదు ప్రభావ ఏ ఒక్కరిని ప్రభావం అయినా మేము విమర్శించకూడదు ప్రభావ నా తండ్రి ప్రతి భరించాల ప్రభావ దీర్ఘశాంతం కలిగి ఉండాల ప్రభావ ఓపిక ఓపిక సహనం కలిగి ఉండాల ప్రభావ తండ్రి అటువంటి జ్ఞానాన్ని మీరే మాకు అనుగ్రహించండి ప్రభావ అటువంటి ఓపిక మీరే దయచేని ప్రాభాన తండ్రి ఇంకనో ప్రభావ మేము ఐక్య విచారాల్లో ఉన్న ప్రభావం శరీర బలహీనతలు ఉన్న ప్రభావ ప్రతి ఒక్కరి నుంచి విడుదల దీని ప్రభావ నా తండ్రి నాయన ఈ రోజు ఏ స్థితిలో ముందు ముందు ఆ స్థితిలో ఉండడానికి వీళ్ళది ప్రభావం అయినా నా ప్రభ ప్రతి నుంచి విడుదల పొందినైనా నా ఆయన మీ సుఖ స్వార్థ ప్రకటించడానికి ముందు ప్రా ఎందుకంటే నేను కోత విస్తారమైంది పని తక్కువ అన్నారు ప్రభా అవును నన్ను ప్రభావ తండ్రి ప్రతి పని మేమే పనివరంగా మారాలా ప్రాభాన తండ్రి నీ కోత మేము కొయ్యాలా ప్రభావం అయినా నా ప్రభావ మీ సేవ మేము చేయాలా ప్రభావం అయినా జీతం మేము పొందుకోవాలా ప్రభావం అయినా మీరు గొప్ప బహుమానాలు మేము తీసుకోవాలా ప్రభావణ తండ్రి అటువంటి జీవన విధానంలో మమ్మల్ని నడిపించండి ప్రభావ నా దేవా ఏదిగోనైనా నా ప్రభు ఇంక సమయం ఎక్కువ లేదు ప్రభావ నా తండ్రి మేము ఎంత తొందరగానైనా మేము రియలైజ్ అయితే ప్రభావంత తొందరగానైనా ప్రభావ మేము దగ్గరికి వస్తాం ప్రభా నా తండ్రి అటువంటి ఆత్మీయతలు మాకు ఇప్పండి ప్రభావ మా జ్ఞానాన్ని అనుగ్రహించి మా మార్గాన్ని చూపించండి ప్రభావ నన్ను మెంత వెళ్ళాల్సిన త్రోవలు మాకు బయలుపరచండి ప్రభావం అయినా నా తండ్రి ప్రభా గొప్పగానైనా మేము సేవ చేయాలో ప్రభావ నేను ఒంటి వరగా తండ్రి పిగిలిపోవడానికి వీళ్ళేది ప్రభావ నా తండ్రి నా మా సమయాన్ని మేము వృధా చేయడానికి వీల్లేదు ప్రభానైనా నా ప్రభావ మీరేనైనా మమ్మల్ని రీతిగా శక్తినిచ్చి నడిపించండి ప్రభావం అయినా ఈ సేవ మేము ఏ రీతిగా నడుచుకోవాలో ఏ రీతిగా ముందుకు పోవాలో ప్రభా ఈ యొక్క ప్రిపరేషన్ టైంలో మీరు మాకు బోధిస్తున్నందుకు నీకు వంద నాలుగు చెల్లిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కటి మేము మర్చిపోకూడదు ప్రభా ప్రతి ఒక్కటి మేము గుర్తు పెట్టుకోవాలి అనేకులకు బోధించాలా మేము పాటించాలా ప్రభావ తండ్రి ఏదైనా ప్రభావి రాకరకాల సమయంలో ఉండగా ప్రభా మేమందరం ప్రభా ర ప్రభావ మేము సిద్ధపడాలా ప్రభా అనేకులను సిద్ధపరచాలా ప్రభావ రీతి మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇదిగో నా దేవ వైరస్ బాధ్యతను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ ప్రతి ఒక్క వైరస్ బాధ్యుని ప్రభావ మీ జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రతి ఒక్కరికి మీరు స్వస్థలు అనుగ్రహించండి ప్రభావ ఇతర తండ్రి కొత్త కొత్త రోగాలన్నీ వస్తున్నాయి ప్రభావ వైట్ ఫంగస్ బ్లాక్ ఫంగస్ అని ప్రభావ అతన్ని ప్రతి ఒక్కరియన అనారోగ్యంలో ఏ ఒక్క అనారోగ్య ప్రతి ప్రతి అనారోగ్యవంతో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుంటు ప్రావా ప్రతి ఒక్కరికి మీ యొక్క నాయన స్వస్థత దయ ఇచ్చేయండి మీకు కృపా కనికరం దయచేయండి ప్రభావ నా ప్రభావ వారందరినైనా నా ప్రభా ఎందుకు ఈ రీతిగా జీవితం వచ్చిందో ప్రభావారు నా తండ్రి వివేచించాలా ప్రాభ వారు ఆత్మల వాళ్ళు పరిష్కరించుకోవాలా సృష్టిని విడిచిపెట్టాలా ప్రభావ నా తండ్రి ఈ రోజు విపత్తు పెట్టిన ప్రభ దీన్ని బట్టి మేము తెలుసుకోగలుగుతున్నాం ప్రభా ఈ సృష్టిలో ప్రభా ఏది శాశ్వతం కాదు ప్రభావ ఈ సృష్టిలో మేము ఈ దేనికి ప్రభావ మేము నా తండ్రి పరదేశాలమే కానీ ప్రాభ నా తండ్రి మాకు ఇక్కడ ఎటువంటినైనా ఏది లేదు ప్రభావ తండ్రి ఈ రోజు ఆ రీతిగా ఉంది ప్రభావ లోకం ఒకరినొకరిని కలుసుకోవడానికి కూడా లేకుండా ఉంది ప్రభానైనా ఇంత భయంకరంగా ఇటు పోవడానికి లేని పరిస్థితి ఉంది ప్రభానాథండ్రి ఈ రోజు ఇన్ని రోజులు ప్రభా దేన్నైతే ఇష్టపడ్డామో ప్రభా అది ఈ రోజు దొరకట్లేదు ప్రభానా తండ్రి చాలా మందికి నైనా ఇకనైనా ప్రభా తండ్రి వారు ఏ దేన్ని ప్రేమించినారు అయినా వాళ్ళది కానందాన్ని వాళ్ళు ప్రేమించినారు అని వాళ్ళు తెలుసుకోవాలా ప్రభావ వారిగా వాళ్ళకు ఆత్మీయేత్రాలు విప్పబడాలా ప్రభావ వారికి ఆ జ్ఞానం అనుగ్రహించండి ప్రభావ ప్రతి నిన్ను శోధించాలా ప్రభావ నీ తిరగాల ప్రభావ ప్రతి ఒక్కరి రక్షణ మార్గంలోకి రావాలా ప్రభావ మీరేనైనా ప్రతి ఒక్కరిని కనికిరం చూపించండి ప్రభావ ప్రతి ఒక్కరికి నైనా మీ యొక్క సహాయం దాయిచేయండి ప్రభావ ఆయన ఏ ఒక్కరు నశించబడి ని కాదు నా ప్రభావ నా తండ్రి ప్రతి ఒక్కరిని మార్గంలోకి రావాలా ప్రభావ ప్రతి ఒక్కరు రక్షింపబడాలా ప్రభా ఇది నాయనైనా మీ చిత్తం ప్రభావ నా తండ్రి మీ చిత్తం నెరవేర్చాలి మేమే ప్రభా అది జరగల ప్రభావ చోట్ల ప్రభావ మీరే కార్యం జరిపించండి ప్రభావ మీరేనాయన సహాయం దయచేయడం మేము వేడుకుంటున్నాం ప్రభావ ఇదే నా తండ్రి మీ ప్రభావ ప్రైవేట్ మీటింగ్లో ప్రతి ఒక్క బ్రదర్ని ప్రభా సిస్టర్ మీరు ముట్టండి ఇంకొక గ్రూప్లోనే ప్రతి ఒక్కరికి మీరే సహాయం దయచేయండి ప్రభావ ఆయన మీ యొక్క ఆత్మతనూనంగా అభిషేకండి ప్రభావ ప్రతి ఒక్కరిని ప్రభావైనా ప్రతి ఒక్క నుంచి విడుదల దయచేయండి ప్రభావ వారి కావాల్సిన ప్రతి ఒక్క అన్నదినహారం మీరు దయచేయండి ప్రభావ ఆయన మీరేనాయన వారి చుట్టు కుటుంబాల చుట్టూ వారు బంధువుల చుట్టూ మీరు కంచకాబ్బదాలు దయచేడు ఇట్లనైనా <middly> మీనైనా <middly> <middly> కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఏదో నా తండ్రి ఐజాకనే బాబును బట్టి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభావనైనా ఆ కడుపులో నొప్పిన ప్రభావ మీరు విడుదల దయచేయండి ప్రభావం అయినా ఆ తల్లిదండ్రులకు మీరే ఆదరణ కలిగించండి ప్రభావం తండ్రి మీరే ప్రభా స్వస్థపరిచే హోవా నీవేనాయనా కాబట్టి ప్రభావ మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం ప్రభ మీరు తప్ప నా తేది మీరు ఈరోజు మాట్లాడిన ప్రభా మీ ద్వారా తప్ప సమస్తం ప్రతిదీని ప్రభావ నీ ద్వారానే జరుగుతుంది ప్రభావ ప్రతి చిన్న విషయం నీ ద్వారానే జరుగుతుంది ప్రభావ నా తండ్రి వాటిని ప్రభావ మేము అర్థం చేసుకునే ప్రభావ ఆయా సిచ్యువేషన్ ప్రకారం మేము నడవాల ప్రభా నన్న మీరే నా ప్రతి కార్యంలో జరిపించండి నా ప్రభా బాబును మీరే స్వస్థపరిచండి మీరే నాయన మీ సాక్షులుగా నిలబెట్టండి ప్రభావ మీరే కనికరం చూపించమని నా తండ్రి నా చిన్న ప్రార్థన అంగీకరించమని ఏసు పరిశుద్ధ నామని ప్రార్థిస్తున్నా తండ్రి ఆ మెయిన్ ప్రార్థించండి పరిశుద్ధరా మరి ఈ రోజు చెప్పబడిన వాక్యం ప్రకారం ప్రభా ఇదిగోనైనా ప్రభా మరి తిమోతి ప్రభా కడుపుల నొప్పి ఉన్నప్పటికీనైనా ఎటువంటి కారణం చేతనైనా ఎటువంటి ఇబ్బంది చేత ప్రభా అయా ఇటు చెప్పే సాకులు ఏమి చెప్పకుండా ప్రభా నేను వెంబడించాడు ప్రభ ఆ విషయంలో ప్రభా మమ్మల్ని కూడా ప్రభా అయ్యా ఆయన కూడా మాదిరిగా ఉండాలన్నాయి కృపను గ్రహించండి ప్రభా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ప్రభా అయా ఎలాంటి వచ్చినా సరే ప్రభా వెరకు చూడకుండా ప్రభా నేను వెంబడి ఆరాధించి నేను సృష్టించి ప్రభా అుకునే వాటిలాగా మమ్మల్ని ఏర్పరచుకోమని ప్రయత్నం చేస్తున్నాం తండ్రి ప్రభావ చేపించే కలిగిన చూపించండి ప్రభావినైనా ప్రభా అదే విధంగా ప్రభా మరి ఎంతమంది అయితే వైరస్ బాధితున్నారు ప్రభా వారందరినీ ప్రభా అయా మీ దగ్గర పాదాల దగ్గర తీసుకొస్తున్నాం ప్రభా అయా రోజు చూపించండి వారందరినీ సంపూర్ణంగా స్వస్థపరిచిన ప్రభావయా ఇదిగోనైనా రకరకాల తెగుళ్ళు ప్రభావ ఈ భూమి మీద నీ బిడ్డలైన వారి ప్రభా అంగా ఉంచమని అయా ఏర్పరచుకోమని ప్రభావ అనే ప్రభా స్వార్థులు చెప్పడానికి ప్రభా వారిని ప్రభా ఆయా ఒక గొప్ప సమూహం గాను మరి ఆ గొప్ప సమూహంలో మేము అందరం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఇదిగోనైనా ప్రభాగ చిన్న ప్రభా గుంపు వాగ్దానం ఇచ్చారు ఆ గుంపులో ప్రభావం ఉన్నారు ప్రభావిని తీర్చేద్దండి ప్రభా ఇంకెవరైతే ప్రభావ మరి ప్రార్థన వారి ప్రార్థన చేస్తున్న పేరు పట్ల ఉంచి ప్రభావ సాక్ష్యాన్ని గ్రహించిన ప్రభావం మన ప్రవైన ఏసీ క్రిస్తుక కృపా సమాధానం మనకందరికీ సదాకాలంతో అయినను గాక మెయిన్